బ్రహ్మస్పత శృణి సీదసాదరగణాధిపతాశివసరంభా శాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే గురుపరంపరా ోత్రమోబలంద్రియాణ సర్వాణి సర్వ్రమోపనిషదం ఆహం బ్రహ్మ నిరాకరయామా బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్కర్ణం మేస్ తదాత్మతేయ ఉపనిషత్సుధర్మాస్ మయి సంతు ిషి ప్రాధీయ కర్మాణ కు అథ క ్రాంశ పశూంశ ఇచ్చేతి అథేచ్చే ఇమంకమము ఇచ్చేతి అథేచ్చే మనోహ్యాత్మా మనో హిక మనో హి బ్రహ్మా మన ఉపాస్వేతి మనోహి ఆత్మ నేను అనే భావనకి మూలం మనస్సే మనస్సు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందో అప్పుడే నేను అనేది ఉంటుంది ఆ నేను చుట్టూ ఓల్డ్ అంత హిస్టరీ కూడా అల్లుకుని ఉంటుంది సెల్ఫ్ అని అంటారు నేను ఫలానా ఫలానా అప్పుడు పుట్టాను ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను ఆ దేశంలో పుట్టాను ఆ ప్రాంతం వాడిని ఆ కులం వాడిని నాకింత కెరీర్ ఉంది అంటే ఏదేది ఆ నేను ఆ అనేకములైన అంశములు జోడించి ఉంటాయి ఈ నేను దేహేంద్రియమన సంఘాతంతో తాదాత్మ్యం వల్ల వచ్చిన ఈ నేను అనేది దీనికి మనస్సే ఎందుకైతే మనస్సు ఎప్పుడైతే చక్కగా పని చేస్తూ ఉంటుందో బాగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే నేను అనేది ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే మనోహ్యాత్మ మనస్సే నేను ఆత్మ అంటే తాను ఆత్మ అంటే సత్యదానంద ఆత్మ కాదు తాను మనోహ్యాత్మ ఇక నేను ఉంటే నా ఎదుర్కొండగా లోకం ఉంటుంది సుఖ దుఃఖాలకి ఆలంబనంగా చుట్టూ లోకం ఉంటుంది ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళినా మళ్ళీ అక్కడ కూడా లోకం ఉంటుంది నేను ఉంటుంది నేను లోకము నేను ఉన్నప్పుడు లోకం ఎదురుగుండా ఉంటుంది ఎదురు గొదురుగా ఉంటాయి ఆ లోకం కూడా మనస్సేనండి మనస్సును మించి లోకం ఏం లేదు మనస్సు బాగుంటే లోకం అంతా ఆనందంగా బాగున్నట్టుగా కనపడుతుంది మనస్సు బాగులేదనుకోండి లోకం అంతా చాలా నిరుత్సాహంగా కనపడుతుంది ఎప్పుడు కూడా మీకు ఒక్కటే లెక్క లోకాన్ని విమర్శిస్తున్నాడు అంటే వాడి మనస్సు బాగులేదని ఇదే లెక్కది సో ఎటో సమాజం బాగా చెడిపోయిందండి అంత అధర్మ మార్గంలో పడిపోతున్నారు అందరూ అని అన్నాడంటే అని ఇలా మొదలెచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు ఏదో ఇతరులు పెట్టిన కష్టాలను అనుభవిస్తే ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం ఈ మధ్యన ఆర్థిక పరిస్థితి చాలా బాగుపడిందండి అన్ని కూడా బాగా తేలిగ్గా లభ్యమవుతున్నాయి అన్నాడు అనుకో అంటే బాగా డబ్బులు అన్ని వస్తువులు కూడా క్వాలిటీ వస్తువులు జరుగుతున్నాయి అని అర్థం అది సాంగం ఎంతసేపు మనస్సులో ఏది ఉందో అదే బయటికి ప్రకటమవుతుంది కానీ లోకంలో చాలా మంది బయట ఉన్నది ఏదో మనస్సులోకి వస్తుంది ఉన్నది బయటికి ప్రకటమవుతుందని అనుకోరు మరి అలా అనుకుంటే వాడు వేదాంతి సో మనోహి లోక మనస్సే లోకము ఇప్పుడు ఎదుటివాడు మంచివాడు అనే భావన మీకు కలిగిందనుకోండి అది వాడేదో స్పెషల్ క్యారెక్టరిస్టిక్ వాళ్ళు ఏదో ఉంది తద్వారా మీకు భావన కలిగిందని మీరు అనుకోద్దు మీ మనస్సులో భావన ఉండి వాడు మంచివాడు అయినా అది ఇట్ ఈజ్ ఆల్వేజ్ ది అదర్ వే ఎలాగంటే అద్దంలో ప్రతిబింబం అందంగా ఉందనుకోండి అర్థమేమిటి అంటే అది అందంగా దాని అందము మీ నుండి వచ్చిన అద్దంలో ప్రతిబింబం ఏడుపు ముఖంతో ఉందనుకోండి దాని అర్థం ఏంటి అదేదో అర్థం ఏదో చెగిందనే అర్థం మీద అద్దాన్ని అటాక్ చేశారనుకోండి ఏమిటి ఉపయోగం దానివల్ల మీ ముఖంలో ఏదో శోభ లేదనమాట అదే అద్దంలో ప్రతిఫలించింది జగత్ అనేది ఒక మనస్సు మన మనస్సులో మనస్సు అర్థం వంటిది మనస్సు మనస్సు స్వచ్ఛంగా ఉంటే జగత్తు స్వచ్ఛంగా భాషిస్తుంది మనస్సు కనుక కలుషితంగా ఉంటే జగత్తు కూడా కలుషితంగానే భాషిస్తుంది కాబట్టి మనోహిలోక నేను ద్రష్ట మనస్సే ఒక లెవెల్లో చెప్తున్నారు ఇంకా దీన్ని కాదని ఇంకో లెవెల్కి వెళ్తారు తర్వాత ద్రష్ట మనస్సే దృశ్యము కూడా మనస్సే ఈ సత్యాన్ని తెలుసుకో ద్రష్టా దృశ్యము రెండు పెట్టేస్తే ఇంక మిగిలిందే ఉంది ఇంకేం మొత్తం సృష్టిలో రెండే అంశాలున్నాయి ద్రష్టా దృశ్యము రెండూ మనస్సే అంటే దాని అర్థం మనోహి బ్రహ్మ మనస్సే బ్రహ్మ మనసుని బ్రహ్మ అని ఉపాసన చేయము అది ఉపాసన చేయడం కూడా చాలా యుక్తియుక్తమైన విషయమే ఎందుకంటే మనస్సుని అది ఒక శక్తి ఆలోచన అన్నది ఒక పవర్ అది ఆ ఇచ్చ చేసి పని చేస్తున్నాడా లేదా ఎవరెస్ట్కి వెళ్ళి ఎక్కేసి దిగొచ్చేది ఒక ఆ ఎవరెస్ట్కి ఎక్కి వెళ్ళి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులోంచి వచ్చింది మనస్సులో ఆ పవర్ వచ్చింది నేను ఎవరెస్ట్ ఎక్కుతాను అని మనసు రజోగుణ ప్రధానమైన మనస్సు ఎప్పుడైనా సరే మీరు కఠినమైన కార్యం చేయాలంటే రాజసికమైన మనస్సు ఉండాలి లేకపోతే ఏం చేస్తారు తామసమైన మనస్సు ఉందనుకోండి భోజేసి నిద్రపోతారు సాత్వికమైన మనస్సు ఉందనుకోండి ఏదో అల్పంగా ఫలహారం చేసి పుష్ణ ఇది సాత్వికం అది తామసం ఎవరెస్ట్ ఎక్కి రావాలనుకోండి అయితే మానవ సరోవరం వెళ్లి రావాలనుకోండి రాజసమైన మనస్సు ఉండాలి అంటే వెళ్లిన వాళ్ళందరూ రాజస్సులు అన్న కాదు ఆ మాత్రం రాజస్వం లేకపోతే వెళ్లలేదు అంచేతనే నాలో రాజస్వం తక్కువ అంటే మీరు తామసం ఉందో తాత్వికం ఉందో తర్వాత చూడడం ముందు రాజసం అయితే ఒక విషయం తక్కువ అంచేతనే ఎదరవాడు నన్ను ప్రోత్సాహం నేను వెళ్ళాలి లేకపోతే నేను వెళ్ళను ఎందుకంటే నాలో ఉన్న రజోగుణం చాలదు వెళ్లడానికి ఎదరవాడి రజోకుడిని దానికి జోడి చేసి వాడి గుజం మీద కూర్చుని వెళ్దాం అనమాట ఇంకో వాడు గుజం మీద కూర్చుని వెళ్ళడం అలా వెళ్ళడవే తటస్థపడింది సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే కఠినమైన కార్యాలు చేయటానికి రజో ప్రధానమైన మనస్సు కావాలి కాబట్టి మనో మనస్సుకు అంత పవర్ ఉంది మనస్సు మనిషిని ఆనంద సముద్రంలో తేలిట్లా చేయగలదు మనిషిని సంసార కోపంలోకి త్రోసి వేయగలదు ఇన్ని మనస్సే చేయగలదు సుఖ దుఃఖంలో రెండింటికి ఆలంబనంగా మనస్సే ఉంటుంది కాబట్టి మనస్సే బ్రహ్మ అది ఒక పవర్ కదా ఆ పవర్ ఇప్పుడు మనస్సు అనే పవర్ ఎక్కడి నుంచి ఉదయిస్తుందంటే ఆత్మ చైతన్యం నుంచి ఉదయిస్తుంది కాబట్టి మనస్సును బ్రహ్మగా భావన చేయుము చక్కటి ఉపాసన మనహీ దేవత మనహి ఈశ్వర్ మనహీ సబ్కుచ్ అంటే ఇలా ఏదో పాట కూడా అవుతుంది సో భాష్యం చూస్తున్నాము తథేమోకము అక్కడి నుంచి చెప్పాలి అందాము తథేమో అముయ ఇచ్చేతి తప్రాప్ుపాయానుష్ఠాన అథేచ్చే ప్రోతి మనస్సుతో సంకల్పం చేస్తే ఇచ్చ చేస్తాడు సంకల్పం కాదు సంకల్పం అనే మాట అనద్దు తర్వాత వచ్చేదంతా సంకల్పమే మనస్సుతో ఇచ్ఛ చేస్తాడు ఏమి ఇచ్చ చేస్తాడు ఇమం లోకం ఇచ్చేయ ఈ లోకాన్ని నేను పొందాలి ఈ లోకాన్ని పొందడం ఈ లోకం గురించి మనకు భావజాలం ఉంటుంది సక్సెస్ఫుల్ పర్సన్ అనగా ఎవరు అనే ఒక దృష్టికోణం ఉంటుంది సమాజం నిర్ణయిస్తుంది సక్సెస్ఫుల్ ఎవరు సమాజంలో ఇవో కొన్ని భావజా భావాలు ఉంటాయి ఈ మనిషి ప్రతివాడు కూడా ఆ భావాలకు తగ్గట్టుగా తాను జీవితంలో విజయం సాధించటానికి కష్టపడుతూ ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్మీడియట్ చదువుతున్నాను కొన్ని విద్యార్థి సక్సెస్ఫుల్ విద్యార్థి ఏమడు అంటే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన వాడు సక్సెస్ఫుల్ ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు లేదంట ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంసెట్ ఫెయిల్ అయినా పర్లేదు వచ్చేసి ఏమంటున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు జాయిన్ అవ్వంటున్నారు ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్లేదు సెకండ్ క్లాస్ అయినా వచ్చేయమంటున్నారు సెకండ్ క్లాస్ రాకపోయినా పర్లేదు థర్డ్ క్లాస్ అయినా వచ్చేయమంటున్నారు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎంసెట్ అక్కర్లేదు ఫస్ట్ క్లాస్ అక్కర్లేదు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అయినా వచ్చేయమంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఇంటర్మీడియట్ లో సబ్జెక్టు మిగిలిపోయినా ఏం పర్వాలేదు సెప్టెంబర్ లో కట్టుకోవచ్చు నువ్వొచ్చి జాయిన్ అయిపోవు మా దగ్గర అని నెక్స్ట్ స్టెప్ సో చాలా కలుషితం చేసి పెట్టారు విద్యా వ్యవస్థను కూడా అయితే ఆ కలుషిత వ్యవస్థలోంచే పద్మాలు వంటి మంచి బుద్ధిమంతులైన విద్యార్థులు తయారై వస్తున్నారు మురికిలోంచి పద్మాలు వచ్చినట్టుగా వస్తూనే ఉన్నారు సమాజ జీవనం అలాగే ఉంటుంది దాని గురించి ఊరికే కంగారు పడాల్సిన అవసరం లేదా నడుస్తూ ఉంటుంది సో ఎనివే సో ఇవ్వం లోకం ఇచ్చా ఈ లోకాన్ని నేను పొందాలి ఈ లోకాన్ని పొందాలి అంటే ఈ లోకం అంటే ఏమిటండి అది వాడి వాడి సంస్కారాలను బట్టి ఈ లోకం అంటే ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ వాడు ఎలా భావన చేస్తే అలాగే ఒక విద్యార్థి భావన చేయొచ్చు నేను ఇదో సంపాదించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి అని అది వాడికి దృష్టిలో లోకమును అంటే అది వాడి లోకం ఇంకొక విద్యార్థికి లోకం ఏమవుతుందంటే ఈ పెళ్లి ఇవి మనకొద్దు మనమేమో సన్యా గృహ బ్రహ్మచారిగా ఉండి వేదాంతం చదువుతుంది తర్వాత సన్యాసం తీసుకున్నామని ఇంకొకటి అనుకోవచ్చు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి సో లోక భావనకి తగ్గట్టుగా వాడు ఈ లోకాన్ని ఏ విధంగా భావన చేస్తాడో దానికి తగ్గ ఉపాయాన్ని అనుష్ఠిస్తాడు అనుష్ఠించి తాను అనుష్ఠించిన ఉపాయానికి తగ్గట్టుగా వాడు లోకాన్ని ఆ లోకంలో దానిని పొందుతాడు కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా మీరు ఒకదాన్ని పొందాలి అనుకుంటే అది యోగ్యమైనదైన పక్షంలో తప్పేం లేదు దాన్ని పొందే ప్రయత్నం మొదలుపెట్టుకోవాలి ఈశ్వరుని ఆరాధించాలి ప్రార్థన అది చేసుకుని దానికి కావలసిన పని అంతా కూడా కష్టపడి చేసుకోవాలి కష్టపడి పని చేసుకోకుండా దానికి చేయాల్సిన పనేమి చేయకుండా దేవుడా నువ్వే దిక్కు అంటే కుదరవు అది పద్ధతి కాదు యూ ఫస్ట్ డిజర్వ్ బిఫోర్ యూ డిజైవర్ కాబట్టి నాకు ఎంఏ డిగ్రీ కావాలంటే నేనేమో సాయిబాబాకి మొక్కుకున్నాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానంటే అదేమన్నా పద్ధతిగా ఉందా అది మొక్కుకుంటే మొక్కుకో కానీ ముందు రిజిస్టర్ చేసే అమ్మేకి ఆ సిలబస్ అంతా తెప్పించుకుని చదివి ఒళ్ళు హోనం అయ్యేట్లో చదువుకుని రాత్రి మొదలు తీయో తా ఏదో తాగి చదివి కష్టపడి పరీక్ష రాసి అప్పుడు మొక్కు మొక్కుకోవాలి అంతేగాని ఇది మానేసి మొక్కుతే ఎక్కడ అలా చేయమని ఏ శాస్త్రం చెప్పట్లేదు ఉద్యమం సాహసం ధైర్యం ఇవి ఎక్కడుంటాయో తత్ర దేవహాంతా శ్లోకం అక్కడే దేవుడు కూడా ఆశీర్వచనం చేస్తాడు కాబట్టి మన పని మనం చేసి ఈశ్వరుని యొక్క ఆశీర్వచనాన్ని మనం కోరాలి అలా కష్టపడి పనిచేసి ముందుకు వెళ్లి జీవితాల్లో ఏదైనా సాధించుకునే ప్రయత్నం చేయాలి కానీ అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేసి చమత్కారి అంగూఠి పెట్టుకుంటాను పరీక్ష పేసవుతుంది ఎలా పేసవుతుంది ఎలా పేసవుతుంది చమత్కారి అంగూఠి పెట్టుకుంటే అంటే దాని ప్రభావం చేత కాపీ కొట్టి ఛాన్స్ వచ్చిందంటే కాపీ కొట్టడం వల్ల బేసవుతుంది అంతేగాని అంగూఠి వల్ల ఎలా బేస్ అవుతుంది ఏమైనా అర్థం మూఢనమ్మకాలని జనం మీద పారేసి జనాల్ని మూఢనమ్మకాల్లోకి దించేశారు వీళ్ళు అందరూ కలిసి ఎలా తయారయ్యారంటే జనాలు ప్రతిదానికి మూఢనమ్మకం విమర్శించాలంటే కూడా మనసుకి కష్టం అనిపిస్తుంది కానీ చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది దేవుడికి దండం పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని పని మొదలు పెట్టాలి ఇప్పుడు వంట వండాలనుకోండి ముందు ఏం చేస్తారంటే రెండు బియ్యం గిందులు అగ్నిహోత్రంలో వేస్తారు అది ఈశ్వరుడికి సమర్పించేసి వంట చక్కగా మొదలు పెడతారు వంట దాని మీద పొయ్యి మీద గిన్నె పెట్టేసి వెళ్ళి ఎక్కడో టీవీ ముందు కూర్చుంటే ఇది నలిబాబు అయ్యి కూర్చుంటుంది ఒక అలా చేయకూడదు ఆ దేవుడికి అలా చేయకూడదు దేవుడే భారం అని దేవుడు భారం అవుతాడు నీ కోరికుంటే నువ్వే భారం ఇంకా నువ్వే తవర్క్ చేసుకోవాలి దేవుణ్ణి ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించడం అంటే రాకుండా ఉండటం కోసం పెద్ద ఆటంకం వస్తే మనం ఏం చేయగలం మనకున్న శక్తి చాలా తక్కువ అందులో ఆ సత్యాన్ని గుర్తించి ఈశ్వరుణ్ణి ప్రార్థించి మన వంతు మనం కర్తవ్యం చేయాలి చేసి తత్ప్రాప్తి ఉపాయ అనుష్ఠాన అత ఇచ్చతే మనం చక్కగా అనుష్ఠించి ఆ దాన్ని దానికి తగ్గట్టుగా అనుష్టిస్తే ఇచ్చతే అంటే ప్రాప్నవుతీ పొందును అప్పుడు దేనికోసం వర్క్ చేస్తాడు దాన్ని పొందుతాడు మనందరం అలాంటి దానికే కృష్ణ అంతకుముందు మీరు ఉద్యోగాలు చేశారంటే కష్టపడి చదివారు కాబట్టి ఉద్యోగాలు చేస్తారు లేదా ఎలా చదువు లేకుండా ఉద్యోగాలు చేసేస్తారా ఎంతకాలం చేస్తారు అలాగే వారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డాక్టర్గా పనిచేశాడు మొన్నటి దాకా ఎండీగా ఎండీ అని పేరు పెట్టేసి డాక్టర్గా ఉద్యోగం చేసేసాడు ఇప్పుడు జైల్లో చువలు లెక్క పెడుతున్నాడు అలాగే వెళ్ళకొస్తున్నాడు అది ఎంతకాలం నడుస్తుంది దానివల్ల అనుభవించిన సుఖం కంటే దుఃఖం ఎక్కువ కాబట్టి కష్టపడి చదువుకుని డాక్టర్గా పనిచేయాల్సి ఉంది ఇది ఇహలోకాన్ని సంపాదించే ఉపాయం పరలోకానికి కూడా అదే పద్ధతి దానం ధర్మం పుణ్యం తీర్థం క్షేత్రం యజ్ఞం యాగం ఇలాంటివి ఎవేవో ఉన్నాయి తపస్సు చేసి పరలోకానికి కావాల్సిన పుణ్యాన్ని కూడా సంపాదించుకుని జనుడు ఆ లోకాన్ని పొందుతాడు అలా పొందుతున్నాడంటే దాని వెనుక ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనస్సే ఆ శక్తి అని అభిప్రాయం మనోహి ఆత్మ ఆత్మన కర్తృత్వం భోక్తృత్వీ మనసీ న్యథేతి మనోహ్యాత్మా ఇత్యతే ఈ సందర్భంలో మనస్సే ఆత్మ అని చెప్తున్నారు ఎందుకంటే వీడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉంట మనస్సుతోటి తాదాత్మ్యము అంటే అర్థమేటో తెలుసిన కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకుంట అదే మనస్సుతోటి తాదాత్మ్యము అంటారు ఇప్పుడు మనస్సులో కోరిక ఉంది అంటే ఆ కోరిక ఉందంటే ఎందుకు వచ్చిందో తెలిసిన ఆ కోరిక నేను భోక్తను అనే నిర్ధారణని బట్టి వచ్చింది నేను భోక్తను ఐఎమ్ ది ఎంజాయర్ అనే నిర్ధారణని బట్టి కానీ మనకి మీరందరూ వేదాంతం చాలా బాగా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను బట్ అదర్వైజ్ ఆత్మభోక్త కాదు అని మీకు నేను బోధించాలా అక్కడ ఆత్మభోక్త కాదు సో సుఖదుఖములకు భోక్త కాదాత్మ మనస్సుతోడి తాత్మ్యము వలన మాత్రమే సుఖదుఖములకు ఆత్మభోక్త వలె కనిపిస్తుంది అజ్ఞానం చేత ఆత్మభోక్త కాదు ఆ అజ్ఞానావస్థని మనస్సులో పెట్టుకుని ఇక్కడ మనోహ్యాత్మ అని చెప్తున్నారు ఒక్కొక్క మెట్టే పైకి తీసుకెళ్తున్నారు కదండి ఇంకా ఫైనల్ స్టేజ్ ఇంకా రాలేదు కాబట్టి మనస్సు ఎందరి కర్తృత్వ భోక్తృత్వములతో తదాత్మ్యమును చెందినప్పుడు మాత్రమే వీడు భోక్తయై ఏవో కొన్ని భోగాలు నాకు కావాలి యహలోకంలోను పరలోకంలోను అని కోరుకుంటాడు కోరుకునే ఆ కోరికకి తగ్గ ఉపాయాన్ని అనుష్ఠిస్తాడు అంటే భోక్తయై కర్త అవుతాడు భోక్తయై కర్త అవ్వాలంటే మనస్సుతోడి తాత్మ్యాన్ని చెంది ఉండాలి కాబట్టి ఆ పరిస్థితికి అనుగుణంగా మనోహ్యాత్మా మనస్సే ఆత్మా ఎందుకంటే మనస్సులో కర్తృత్వ హోక్తృత్వములు ఉన్నప్పుడే వీడు ఆ మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది కోరి అనుష్ఠించటం అనేది సంభవమవుతోంది కనుక మనోహ్యాత్మా అది సంగతి మనోహి లోక సత్యవ హి మనసి లో తత్ప్రాప్త్యుపాయానుష్ఠానోక మనోహిలోక అన్నది ప్రతీక అంటే ఆ వాక్యానికి నేనిప్పుడు వ్యాఖ్యానం చేస్తాను అని అర్థం మనోహిలోక ప్రతీక అంటే మంత్రంలో ఉంది కదండి మనోహలోకే అది పెట్టారట దీన్ని నేను వివరిస్తాను అని ఆయన అభిప్రాయం శంకరుల అభిప్రాయం సో దానికి అనువాదం చేయాల్సి వస్తే మనోహిలోక డాష్ డాష్ డాష్ అనే మంత్రము వివరించబడుచున్నది అని చేయాల్సి ఉంటుంది అయితే మళ్ళీ మనోహిలోక అని మళ్ళీ వస్తుంది ఈ రిపిటేషన్కి అర్థం ఏమిటో తెలియకుండా పోతుంది మనోహిలోక అనే మాటను వివరిస్తున్నాము ఏమిటో వివరించండి మనసి సత్యేవహి లోకోవతి మనస్సుండాలండి మనస్సున్నప్పుడే లోకం ఉంటుంది లోకం అంటే ఏమిటి చెప్పండి మీ నేను సపోజ్ మిమ్మల్ని ఎవరినన్నా పట్టుకుని లోకం అంటే ఏమిటని అడిగారనుకోండి సపోజ్ అయితే పోలీసు మీరు నన్ను అడిగారు లోకం అంటే ఏమిటంటే స్వామిజీ అని మీరు లోకం అంటే ఏమిటో మీకు తెలీదా డైమండ్ పాయింట్స్ అంటారు లెక్కను విద్యార్థులు కుర్చీలు పాఠాలు రికార్డింగ్లు భిక్షలు ఇది లోకము అని చెప్తాను అంతే కదా నా లోకం అదే లోకం అంతేనా లేకపోతే లోకం అంటే అంటార్టిక ఆర్కిటిక ఇవన్నీ వస్తాయని నా లోకంలో రావు కదా ఇప్పుడు నేను చెప్పినవే వస్తాయి ప్రతి వాడి లోకము ఇలాగే ఉంది లోకం అంటే అంతకంటే మహోభాగ్యమే ఉండదు ఇప్పుడు ఈ ఏ లోకంలో నేను జీవిస్తున్నానో ఇది ఫలాన ఇది లోకము ఏ లోకాన్ని గురించి నేను చెప్తున్నానో ఆ లోకం ఎక్కడుందండి మనస్సులో ఉంది మనస్సు ఉంటేనే ఉంది లేకపోతే లేదు నిద్రపోతే లేదు నిద్ర లేవాలి మనస్సులో ఆలోచించండి నిద్ర లేచి ధ్యానం చేసామనుకోండి మళ్ళా లేదు ఎవరితోటో గదులాడుతున్నాం అనుకోండి లేదు బాగా భయపడిపోతున్నాం అనుకోండి పావనో కుక్కనో చూసి లేదు ఇవే ఉండవు ఏది ఉందో అదే ఉంటుంది బాగా కోపంగా ఉన్నారనుకోండి ఇదే ఉండదు కోపమే ఉంటుంది అవేమీ లేకుండగా మామూలుగా సామాన్యంగా ఉంటే మనస్సు దాని మీద కేంద్రీతమైనప్పుడు ఆ లోకం ఉంటుంది లేకపోతే ఉండదు సో చాలామంది ఏమనుకుంటారో తెలుసిన లోకం బయట ఉందనుకుంటా భగవాన్ నమహర్షి చెప్పేవారు లోకం బయట ఉండడం ఏమిటయా కొంచెం తలకాయ పెట్టి ఆలోచించు నీ మనస్సు పనిచేసినప్పుడు లోకం ఉంది నీ మనసు పని చేయడం మానేస్తే లోకం లేదు ఇప్పుడు మనస్సు ఇప్పుడు లోకం ఎక్కడున్నట్టు ఈ మాత్రం అన్వయం అన్వయ వ్యతిరేకాలని ఇప్పుడు సినిమా తెర మీద పడ్డప్పుడు బొమ్మలు కనపడ్డాయి ఆ దీపం ఆరిపోతే బొమ్మలు కనపడలేదు ఇప్పుడు బొమ్మలు ఎక్కడ ఉన్నట్టు ఆ దీపకాంతిలో ఉన్నట్టు లెక్క సినిమా తెర మీదే ఇప్పుడు కాంతిలో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకని దీపం వెలిగితే బొమ్మలు ఉన్నాయి దీపం వెలక్కకపోతే బొమ్మలు లేవు అని చేత దీపం దీప కాంతి ఎందే బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు లోకం ఎక్కడుంది మనస్సు వెలిగినప్పుడు లోకం ఉంది మనస్సు ఆగిపోతే లోకం లేదు కాబట్టి లోకం ఎక్కడుంది మనస్సులో ఉంది దీనికోసం పెద్ద ఏ శాస్త్రం చదవాలో ఏ తరకం అని చెప్పేవారైనా కానీ మానవుడు అలా తెలుసుకోడుగా లోకం నాకంటే భిన్నంగా ఉంది అనుకుంటాడు తెలివే మనస్సునందే లోకము గలదు మనస్సునే లోకముంది పైగా వీడు ఓ లోకాన్ని భావన చేస్తాడు ఓ లోకం ఉంటుంది ఉన్న లోకంతో వీడు సంతృప్తి పడ్డాడు ఇంకో లోకాన్ని భావన చే అంటే ఈ లోకంలో మార్పు చేసి భావన చేస్తాడు ఆ భావన చేసిన లోకాన్ని పొందటం ఇచ్చ చేస్తాడు కోరుకుంటాడు ఆ కోరుకున్న దాన్ని పొందటం కోసం అనుష్ఠానం చేస్తాడు ఏదో కర్మ చేస్తారు ఇప్పుడు ఈ కర్మ ఈ కోరిక ఎక్కడుంది మనస్సులో ఉంది ఈ అనుష్ఠానం ఎక్కడుంది అది మనస్సులోనే ఉంది మనస్సు సంకల్ప మనస్సు భావన చేస్తే ఇచ్చ చేస్తే అప్పుడు ఇంద్రియాల పని కాబట్టి లోకము మనస్సులోనే ఉంది ఆ లోకంలో వీడు కోరిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందటానికి చేసే ఉపాయాలు కూడా మనస్సు నుంచే ఆవిర్భవిస్తున్నాయి తత్ప్రాప్తి ఉపాయ అనుష్ఠానంచ ఆ అనుష్ఠానం కూడా మనస్సు ఉంది ఇతి ఇతి అంటే ఇతి హేతో ఈ కారణంగా ఏమని చెప్పచ్చు మనం మనోహిలోక మనస్సే లోకము అని చెప్పవచ్చు అది మనోహిలోక అనే పదానికి అనే ఫ్రేజ్కి వ్యాఖ్యానం మనస్సే లోకం ఎంత గొప్పగా ఉందో చూడండి మనస్సే లోకం ఒక ఆయన నన్నో ప్రశ్న అడిగారు ఏమని అడిగారంటే లోకంలో అధర్మం ఎందుకుంది అని అడిగాను సత్సంగం అడిగితే నేను చెప్పాను లోకంలో అధర్మం ఉందంటున్నారు కదా మీరు అవును అంటున్నాను ఎందుకుందో కూడా మీరే చెప్పండి లోకంలో అధర్మం నేను అన్నానండి ఎవరు మీరు అన్నారు కదా కాబట్టి మీరే లోపల అడుగుతారే నేను అన్నరు కదా మీకు అర్థమైందా నా సమాధానం నేను ఇలా చెప్పాను నేను వచ్చి పాఠం దగ్గరికి వచ్చి కూర్చుని లోకంలో అధర్మము ఉన్నదని నేను అన్నానా అనలేదు కదా నేను అన్నదాని మీద మీరు నన్ను ప్రశ్న వేయాలి కానీ నా నోటప్పుడు ఆ రాలేదు లోకంలో అధర్మం ఉన్నదని మీరు అంటున్నారు కాబట్టి ఎందుకుందో మీరే చెప్పండి నన్ను అడుగుతానండి ఎందుకుందో నేను ఎలా చెప్తాను మీరు చెప్పిన దానికి మీరుందని మీరు ఓహో అలాగా ఆయన ఇది ఆయనకు అర్థం అవడానికి కొంత టైం పట్టింది సరే మొత్తానికి అర్థం బోన్ అండి నేను అన్నదానికి హేతు మీరు చెప్పొద్దు లోకాన్ని గురించి మీరు చెప్పిదేమిటో చెప్పండి అన్న అన్నారు ఆయన అలా దానికి లోకములో ధర్మ అధర్మములు రెండు గలవు అవి రెండు ఎందుకున్నాయో చెప్పండి ఈశ్వరుడు యొక్క సృష్టి అలా ఉన్నది అలా ఎందుకు ఉండాలి అంటే ఒక తత్వము రూపంలోకి వచ్చినప్పుడు ప్లస్ మైనస్ రెండు వస్తాయి అది ఆ సృష్టి యొక్క లక్షణం ఎలక్ట్రిసిటీని మీరు వినియోగంలోకి తీసుకొస్తే ప్లస్ మైనస్ వస్తాయి వినియోగంలోకి తీసుకురాకుండా అలా వదిలిస్తే ప్లస్ లేదు మైనస్ వూ లేదు తీసుకొచ్చారంటే ప్లస్ మైనస్ వస్తాయి మాగ్నెటిజంని వినియోగంలోకి తీసుకొస్తే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి అలాగే పరమేశ్వరుడు పరమేశ్వరుడుగానే ఉంటే ధర్మం ఉండదు అధర్మం ఉండదు ధర్మాధర్మాలకు అతీతంగానే ఉంటాడు అని ఒకసారి ప్రకటమయ్యేటంటే మటుకు ధర్మ అధర్మాలు రెండూ ఉంటాయి నీరు నీరులాగుంటే కెరటంలో పైభాగము క్రింది భాగము రెండూ ఉండవు కానీ కెరటం మారింది అంటే మటుకు కరటలో ఎత్తు భాగము ఉంటుంది క్రింది భాగం ఉంటుంది ఆల్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ ఆపోజిట్స్ అదొక లా అది సృష్టి లక్షణం అది అందుకోసమని జగత్తులో ధర్మ అధర్మములు రెండూ ఉన్నాయి అది కాబట్టి నేను చెప్పిన స్టేట్మెంట్కి సమాధానం నేను చెప్పాను కారణం మీ నేను చెప్పాను ఇప్పుడు మీరు చెప్పండి లోకంలో అధర్మం ఉన్నది అని కదా ఎందుకుందో మీరే చెప్పండి అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరంటున్న లోకం మీ మనస్సులోనే ఉన్నది మీ మనస్సు కంటే బయట లేదు కాబట్టి భోక్త భోగ్యము రెండు కూడా మనస్సులోనే ఉన్నాయి కాబట్టి నిజానికి మనస్సున్నదే ఇది ఏ బ్రహ్మా మనోహి బ్రహ్మస్మాత్స్ మనోహి బ్రహ్మా ఏమిటండి ఎస్మాత్ తస్మాత్ ఏమిటండి బికాస్ దేర్ ఫోర్ అంటే అర్థం అంటే ఎస్మాత్ మనసి సతి లోకస్మాత్ మనోహి బ్రహ్మా మనస్సున్నప్పుడే లోకం ఉందని మీరు చెప్పారు కాబట్టి ఆ కారణంగా మనస్సే బ్రహ్మ యత ఏవం తస్మాన్ మన ఉపాస్వా సో ఈ విధంగా యత ఇది ఇలా ఉంది తస్మాత్ అందువలన ఇది ఇలా ఉంది కనుక అందువలన అంటే అర్థం ఏంటి అరే మనస్సే ఆత్మ మనస్సే లోకము మనస్సు ఇంత గొప్పదిగా ఉన్నదే భోక్తా భోగ్యము రెండూ మనస్సే కూర్చుంది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీరేం చేయాలి ఈ మనస్సే బ్రహ్మ అని ఉపాసన చెయ్యాలి అల్పమునందు అధికమును ఆరోపించుట పేరే ఉపాసన అల్ప అల్పాన్ని పట్టుకుంటారు మీరు పట్టుకున్నది అల్పమవుతుందో అధికం అవుతుందండి అల్పమే అవుతుంది కదా మీరు పట్టుకున్నారంటే అల్పమే అవుతుంది కదా ఇప్పుడు శివుడి లింగము ఇంత లింగం ఉండొచ్చు భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో రెండు అంతస్తుల లింగం ఉండొచ్చు లేకపోతే కంజావూర్ బృహదీశ్వర ఆలయంలో నాలుగు అంతస్తుల లింగం ఉంటుంది అయినా అల్పమే అల్పమునందు సర్వ జగద్వ్యాపకమైన ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తారు దాని తేరే ఉపాసన అల్పమునందు అధికమును ఆరోపించుట భావన చేయుట ఇప్పుడు మనస్సు అల్పము మనస్సు అల్పం కదండి ప్రతివాడి మనస్సుకి కొంత పరిధి ఉన్నది దేశకాలంలోకి లోబుడి ఉంటుంది భోజనం పెట్టడం మానేస్తే మనస్సు పనిచేయడం మానేస్తుంది మీరు చాందోగ్య ఆరోధ్యము చూశారు కదా కాబట్టి మనస్సు అది అల్పం మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అన్నమయం హి సౌమ్య సో అటువంటి మనస్సు అల్పమైన దాని ఎందు సర్వజగత్తునకు మూలమైన పరబ్రహ్మను ఆరోపించి భావన చేస్తాం అది ఉపాసన అలా ఉపాసన చేయవచ్చు కాబట్టి అంతర్ముఖంగా ఉండి మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఈ మనస్సులో వచ్చే కదలికలు ఉన్నాయి ఇవి ఉన్నాయి మనస్సులో అనేక అంశాలున్నాయి అనేక కదలికలున్నాయి దానికి ఇచ్చ ఉన్నది ఆ ఇచ్ఛచేత ఇంద్రియాలన్నింటినీ కూడా నడిపించేటువంటి శక్తి దాని ఎందుగలదు ఆహా ఇది చాలా ఉంది ఈ మనస్సు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమైన ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవించింది కనుక ఇది పరమేశ్వరుని కంటే భిన్నంగా లేనేలేదు కాబట్టి ఇదే పరమేశ్వరుడు అని మనస్సుని సాక్షిగా దర్శించి ఉపాసన చేస్తారు మనోబ్రహ్మే ప్యుపాస్వ అని ఇంకో చోట కూడా బృహదార్జికంలో కూడా వస్తుంది అదే అభిప్రాయం సో బ్రహ్మ మన ఉపాస్వేతి అలా ఉపాసన చేయవే అనారద మహర్షి అని ఆయన సలహా చెప్పారు అయితే ఎందుకండి ఉపాసన చేస్తే ఉపకారం అంటే ఫలం ఉంటుంది ఎంత ఫలం ఉంటుంది మనస్సుకి బ్రహ్మను ఉపాసన చేశారంటే ఎంత ఫలం ఉంటుంది ఆవును ఉపాసన చేస్తే ఎంత ఫలం ఉంటుంది రెండు లీటర్ల పాలు ఇచ్చిందనుకోండి రెండు లీటర్ల ఫలం ఉంటుంది రెండు లీటర్ల పాలంత ఫలం ఉంటుంది ఆవును ఉపాసన చేస్తే సో అలా కాకుండా ఒక మనిషిని ఉపాసన చేశారనుకోండి ఆ మనిషికి ఉండే శక్తియుక్తులు మీకు సహకరిస్తాయి ఓ దేవతను ఉపాసన చేశారనుకోండి ఆ దేవ దేవతను ఉపాసన చేశారంటే మళ్ళీ ట్రబుల్లో పడతారు దేవత ఏ దేవత దాని మీద మళ్ళీ ఈ మధ్యన ఇక్కడ ఏమైందంటే ఒక ఊళ్ళో పది మందికి జ్వరాలు వచ్చాయి ఈ జ్వరాలన్నీ ఒక దేవత కారణంగా వచ్చాయి జ్వరాలు దేవతే నిజానికి దేవతే ఎందుకంటే బ్యాక్టీరియా కూడా దేవతే ఎంతో సందేహమే ఉంది దేవత అంటే చైతన్యము ఉన్నది బ్యాక్టీరియాలో చైతన్యం ఉంది కదా మరి ఆ సెన్స్లో దేవత కానీ మనవాళ్ళు ఆ సెన్స్లో వాడరు కదా దాన్ని ఏదో ఒక దేవత ఏదో ఖాళీయో కరాళియో ఏదో ఒక దేవత వచ్చి జ్వరాలను కలిగించింది ఓకే అయితే ఆ దేవత ఎవరిని చేయాలి ఆ దేవతని పంపించి కూడా ఒకడు ఉన్నాడు ఎవరు పంపిస్తాడు దేవుడే పంపిస్తాడు ఇంకెవరు పంపిస్తాడు కాదు ఆ ఊళ్ళో ఒక అతను కొంచెం బొట్టు అది గట్టిగా పెడతాడు మామూలుగా పెట్టుకుంటే ఆ గౌరవం ఉండేది కాదు మా ఊళ్ళో వాళ్ళని ఇంట్రెస్ట్ చేయడం కోసం బొట్టు గట్టిగా పెడతాడు అతను అతని భార్య ఏవో పూజలు ఏవో చేసుకున్నారు చేసుకుని ఏవో కొంత వాగారు మేము పూజలు చేసి కార్యం చేస్తున్నాం అంతకన్నా కార్యం చేస్తాం ఇదో ఇది ఈ దేవతను పంపించింది వాళ్లే అని ఎవళ్ళో పుకార్లు ఏవనిస్తారు దాంతో గ్రామంలో వంద గడపలుంటే పది గడపల్లో రోగాలతోటి ఏదో మలేరియాలో ఏదో ఫీవర్లతో ఉన్నారో ఈ జ్వరాలని వాళ్లే కారణమని వాళ్ళని చెట్లకు కట్టేసి సజీవంగా దహనం చేసే ప్రయత్నం చేస్తాం ఈ మధ్యకాలంలో జనము చాలా వైలెంట్ గా తయారైపోయాయి సజీవంగా అది హన్ చేయడం అనే మాట నోటం బట్టు అనడానికి కూడా కష్టం అనిపిస్తుంది ఈ లోపల ఎవడో నైన్ వన్ నైన్ వన్ వన్ కాదు ఏదో చేస్తే నైన్ వన్ ఫోన్ చేస్తే ఎవడు వస్తాడు ఎవడు రాడు వన్ వన్ ఏదో మొత్తానికి పోలీసు వచ్చారు హండ్రెడ్ అండి ఓకే హండ్రెడ్ కి ఫోన్ చేస్తే ఎవడో ఎత్తుతారా మొత్తానికి రిసీవ్ చేసుకుంటారా సం వంద సార్లు చేయ ఎందుకంటే రైల్వే పోలీసు రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తడ అందుకోసం ఎత్తకపోగా ఎత్తడు మీరు నాలుగైదు సార్లు ట్రై చేస్తే ఎత్త కోపడతాడు వాళ్ళకి ఫోన్ చేయడం ఎనీవే సో వాళ్ళని ఎవరిలో ఫోన్ చేసింది పిలిస్తే వాళ్ళు సమయానికి వచ్చారు వీళ్ళకి ఆయుద్దాయం బాగుంది కాబట్టి చూడండి సమాజంలో ఎలా నడుస్తుంది అలా ఘోరం ఎనీవే సో ఆ మనస్సును పరబ్రహ్మ రూపంగా ధ్యానం చేసుకోవాల్సింది చేసుకుంటే ఎంత ఫలం లభిస్తుందంటే మనస్సు యొక్క పరిధి ఎంత ఉందో ఫలం లభిస్తుంది చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవ అనే విధంగా ఉంటాయి ఉపాసనలన్నీ కూడా ఆ మంత్రంలో ఆ మాట చెప్పబోతున్నారు సో మన బ్రహ్మేత్యుపాస్తనసో గతం త్రాస్ యథా కామచారో భలవాక్యం సహా ఆతడు ఆతడంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అండి య ఎవడైతే మనో బ్రహ్మేపాస్తే मनस्से ब्रह्म अावन चस्ता ओके आक्ति केमी यथा कामचार भवती अतु स्वेच्छगा सचरता स्वेच्छा एंतिया स्वेच्छे एन स्वेच्छे यावत मनसो गतम मनस्स धिवो अत स्वेच्छा అంటే మనహా బ్రహ్మే తృపాస్తే మనస్సుని సాక్షిగా దర్శించి ఈ మనస్సు ఐశ్వరుని యొక్క శక్తి అని దర్శించారనుకోండి అప్పుడు వాడికి మానసిక పీడలు అవి ఉండవు మనస్సు అనేటువంటి ఒకనొక టార్మెంటర్ అంటే ఒకనొక దుఃఖాన్ని కలిగించేటువంటిది ఒకటి మన లోపల కూర్చొని ఉంది మనకి దుఃఖాన్ని కలిగించేది మనస్సే మనస్సే దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే మనస్సులో వచ్చే సం ఆలోచనలే దుఃఖాలను కలిగిస్తాయి అటువంటి ఇప్పుడు రాత్రి నిద్రపోతాడు నిద్రపోయాడు వేదనలో మంత్రం కూడా ఉంది పరా పరా దుస్వప్నగువ విన్నారా ఎప్పుడైనా దుస్వప్నం పరాసువ చెడు స్వప్నాన్ని చెడు కళని రాకుండగా చేయబడియా దేవుగా వీడు ప్రార్థిస్తాం ఎందుకు అలా ప్రార్థిస్తున్నాడంటే అర్థం ఏంటండి చెడు కళలు వస్తున్నాయన్నమాట చెడు కళలు ఎందుకు పొగలు మీరు ఏది భావన చేస్తే రాత్రి అది కల్లోకి వస్తుంది దాని లెక్కది కాబట్టి ఇప్పుడు మీకే తెలిసిపోయింది చెరు కళ్ళు ఎందుకు వస్తాయో మీరు పొగలు దెంగలు భయాలు దేవుళ్ళు దెయ్యాలు ఇలా మొదలెడితే అవన్నీ రాత్రి కల్లోకి వస్తాయి పొగలేమో అస్తమానం స్టాక్ మార్కెట్ అని ఆ స్టాక్ మార్కెట్ మళ్ళీ రాత్రి కల్లోకి వస్తుంది పొగలు రెండు మూడు గంటలు సాయంకాలం పూట పేకా తాడారంటే అగ మళ్ళీ ఆ మదము జాకీ ఇవన్నీ కల్లోకి వస్తాయి పొగలు ఏది చేస్తే రాత్రేవి కల్లోకి వస్తాయి పొగలు చక్కగా పుస్తకం అది చదువుకుని సత్వగుణ ప్రధానంగా ఉన్నారనుకోండి రాత్రి హాయిగా నిద్రపోతారు అలా రాదు ఎంతసేపు నిద్రపోయారన్నది ప్రధానం కాదు ఎంత గాఢంగా నిద్రపోయారన్నది ప్రధానం మంచం మీద ఎంతసేపు మంచాన్ని ఎంతకాలం అంటిపెట్టుకుని ఉన్నారన్నది ముఖ్యం కాదు రోగ రోగిష్ఠివాడు అంటే అనారోగ్యం ఉన్నవాడు ఏ విధాలు తింటావు మంచాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు ఇప్పుడు ఎదురా ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా సర్జరీ అనో ఏదో చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు మంత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు కానీ ఏం లాభం నిద్ర పట్టదని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు నిద్ర మాత్రలు ఇవ్వడానో నిద్ర పట్టట్లేదనో కంప్లైంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మంతాన్ని ఎంతసేపు అంట పెట్టుకుని ఉన్నాడన్నది ముఖ్యం కాదు నిద్ర గాఢంగా ఉండాలి సాత్వికమైన నిద్ర ఉండాలి సో అలాంటి నిద్ర కావాలి అంటే మన నిజ జీవితంలో రజోగుణము తమో గుణము తక్కువగా ఉండాలి తమోగుణం ఉందనుకోండి నిద్రపట్టదు తమోగుణం అంటే ఏమిటి పొట్ట పొగలు భోజనం చేయడం ఎక్కడో కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చుని గురుగుబాటు పడుతూ ఉండడం ఏ పని చేయకుండా పొగలు ఒళ్ళు అలవద్దు అనమాట అలసట అంటే ఏమిటో ఎరగడం ఎండ ఏమిటో తెలీదు అలసట ఏమిటో తెలీదు అలాగా ఆ బొద్దులాగా అలాగా పుట్టబొమ్మలాగా అలా కూర్చుని వాడికి నిద్ర ఏం పుడుతుంది రాత్రి నిద్రపట్టదు కాబట్టి పొగలు తమోగుణం ఎక్కువైపోతే రాత్రి నిద్రవటం పొగలు రజోగుణం ఎక్కువైపోయిందనుకోండి రజోగుణం ఎక్కువైపోవడం అంటే ఏమిటి ఒళ్ళు అలవటం తమోగుణానికి విరోధం రజోగుణం అంటే రజోగుణం రజో రజ వేగ అంటే అంబిషన్స్ కోరికలు భయాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోతే మనస్సుకి వేగం పెరిగిపోతుంది వేగం పెరిగిపోయి రాత్రి ఆ వేగమే కొనసాగిపోతుంది అది ఎలా అయిపోతుందంటే బాగా వేగంగా వస్తున్న రైలుకి బ్రేకు వేయాలంటే పడత బ్రేక్ బ్రేకు పడి రైలు స్టాప్ అవ్వడానికి చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది అలాగే వీడు రాత్రి పది పదిన్నరయ్యాకా చాలా యాక్టివ్ బ్రెయిన్ పెట్టేస్తాడు చాలా మంచి ఫోర్స్గా బ్రెయిన్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది అది సంసార వ్యవహారాల్లో పీకల దగ్గర మునిగిపోయి ఉంటాడనమాట అప్పుడు వీడు నడుము వాల్సి వస్తాడు పరిస్థితి ఆ వేగం అలా కొనసాగుతూ ఉంటుంది బ్రేక్ పడదు మైండ్ అలా ఆలోచించేస్తూ ఉంటుంది బ్రేక్ పడదు అప్పుడు వీడు అలా ఇటు దొలుకుతాడు అటు దొలుకుతాడు నిద్రపోవడానికి మంచం సైజు కింగ్ సైజు బెడ్ అవే సహకరించావు సో ఫ్యాన్ తగ్గి తిరుగుతోందని తిరగలేదని ఇవన్నీ తీరా నిద్ర పట్టే సైన్కి ఇవే ఉండనే ఉండవు కాబట్టి ఆ రకమైన తీవ్రమైన వేగము కూడా అది నిద్రకి భంగకరమే అవుతుంది కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది అంటే సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గత అంటే ఎలాగండి అంటే స్వధర్మాచరణం శ్రేయ కర్తవ్యకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టకుండా శ్రద్ధగా పూచిగా చేస్తూ ఉండటం చేస్తే ఏమవుతుంది శరీరానికి సోమరితనం అనేది దరిదాపులకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కర్తవ్య కర్మ నిష్ట కలిగి కష్టంలో పనిచేస్తున్నాడు సేవా కార్యాలని గనేదని ఆ కర్తవ్య కర్మల్ని చేసుకుంటూ పోతాడు కాబట్టి బిజీగా ఉంటాడు కాబట్టి తమో గుణాన్ని త్రోసిపుచ్చాడు ఈ రజోగుణము అంటే వేగము స్పీడ్ ఆర్ ది మొమెంటం ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ వల్ల వస్తుంది స్పీడ్ దాన్ని దూరంగా పెట్టాడు స్వధర్మాచరణం వల్ల కామ్య కర్మల్ని వాటిని పక్కన పెట్టి కేవలము స్వధర్మాచరణ అంటే సత్వగుణం అంటే అర్థమేటో తెలుసునండి అనవసరపు కార్యములను విడిచిపెట్టుతా అదే సత్వగుణం తమోగుణాన్ని ఎలా నిరోధిస్తారు అవసరమైన కర్మలను పూచిగా శ్రద్దగా చేయుట రజోగుణ నివృత్తి ఉపాయం ఏమిటి అనవసర కర్మలను అంటే స్వధర్మాచరణానికి అధికమైనటువంటి కర్మలను కామ్యాదులను త్రోసిపుచ్చుట సో మీరు రజ రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా ఎప్పుడైతే నిరాకరించినారో చక్కగా ఒళ్లంతా కూడా అలుస్తుంది పొగలు విశ్రాంతిగాను అంటే తర్వాత సాయంకాలం మీరు విశ్రాంతి తీసుకునే టైంకి మనసు విశ్రాంతా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతుంది కామైపోతుంది ఈ గో టు బ్యాండ్ అండ్ దెన్ ఇంకా స్వప్నాలోవే ఉండవు చాలా గాఢమైన నిద్రలో ఉంటారు మళ్ళీ నాలుగున్నర యాబడికి చీలకలాగా లేచి కూర్చుంటారు సో కాబట్టి నిద్రావస్థని కూడా మనం జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోవాల్సి సో ఈ నిద్రావస్థ గురించి ఎందుకు చెప్పానంటే మనోబ్రహ్మే తుపాస్తే మనస్సును సాక్షిగా దర్శించి అది ఆ పరమేశ్వరుని యొక్క ఒక విలాస మాత్రమే అని ఎవడైతే ఉపాసన చేస్తాడో వారికి మనస్సు సత్వగుణ ప్రధానమైపోతుంది సాత్వికమైన మనస్సు వల్ల ఎన్ని లాభాలు సమకూరుతాయో అన్ని వాడికి లభిస్తున్నాయి రజస్సు తమస్సు దూరం అవటం వల్ల ఎంత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వాడికి ఇన్నర్ ఫ్రీడమ్ అండి ఫ్రీడమ్ ఎప్పుడు ఇన్నర్ ఫ్రీడమే ఫ్రీడమ్ అవుటర్ ఫ్రీడమ్ ఫ్రీడమేం కాదు ఇన్నర్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అంతః అంతరంగంలో స్వాతంత్ర్యం ఆ ఫ్రీడమ్ ఉండాలి ఏ రకమైన బంధము లేకుండా సో ఆ ఇన్నర్ ఫ్రీడము వచ్చేస్తుంది వారికి మనస్సుకి సంబంధించి మనస్సు వీడిని సతాయించేస్తూ ఉంటుందే ఆ స్థితి పోతుంది ప్రశాంతంగా ఉంటుంది అది గొప్ప ఫలం అంతకంటే వేరే ఫలమే ఉంటుందండి ఈ ఉపాసన అలాగే ఫలం ఉంటుంది ఫలం అంటే ఏంటి లాటరీ తగిలితేనే ఫలమా అలా ఉండవు ఫలాలు లాటరీ తగిలితేనే ఫలం లేకపోతే వేసా వస్తేనే ఫలం లేకపోతే మనవడు పుడితేనే ఫలం అలా అనుకోకూడదు మనస్సు పవిత్రమైతే అంతకంటే వేరే ఫలమే ఉంటుందండి అంతరంగంలో లభించే ఫలమే ఫలము ఇది ఫలము సో మనస్సు యొక్క కెపాసిటీ పరిధి ఎంతవరకు ఉందో అంతలో వీడికి స్వాతంత్ర్యం లభిస్తుంది అన్నదానికి దృష్టాంతంగా చెప్తారు హాయిగా గుండి మీ చేసుకుని నిద్రపోయారనుకోండి వాడికి మనస్సు యొక్క స్వాతంత్ర్యం వచ్చిందంటారా లేదంటారా కళలు పడుతూ నైట్ మేర్స్ తోటి బాధ పడుకుని ఎద్రబోతున్నాడంటే మనస్సు వీడిని హింస పెడుతోందని అర్థం ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అని అక్కడికి ఫలవాక్యం ఇది యథాకామచారో భవతి అంతవరకు ఫలవాక్యం ఆ తర్వాత ఉన్నప్పుడు చూడండి యో మనో బ్రహ్మే త్యుపాస్తే అది ఉపసంహారం ప్రకరణం మనస్సు బ్రహ్మ అనే ఉపాసన అది పూర్తయిపోయింది ఉపసంహారం ఉపసంహారం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆ ముందు ప్రారంభం ఏదైతే ఉందో అదే మళ్లీ నిటం సహా పక్కన పెట్టి యో మనోబ్రహ్మే ఉపాస్తే నిటం ని ఉపసంహారం అని తెలుగులో కూడా అలాగే ఉంటుంది ఎవడైతే ఈ ఉపాసన చేస్తాడో వాడికి మనసు పవిత్రమైపోతుందండి ఎవడైతే ఆ చేస్తాడో వాడికి అని అంటారు ఆ అన్నారే అది ఉపసంహారం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్లేందుకు ప్రయత్నం ఇంతకుపోతే ఇదేనా ఇంకా ఏమైనా ఉందా మనహీ ఈశ్వర్ మనహీ దేవత మనహి సంపుచ్ అయిపోయింది మీరింటికి వెళ్ళిపోవచ్చు నేను నా పని నేను చేసుకోవచ్చు అడితేనా అయితే ఇంకా ఏమైనా పై మాట ఏమైనా మీరు నేను అంటే నా అభిప్రాయం సనత్కుమారుడు నారదుడు ఇంకా సెలవు తీసుకుని వెళ్ళి రావడమైనా ఇంకా పై మాట ఉందా అని అస్తి భగవహో భూయ ఇది అని అడిగాడు హే భగవ మీకు చెప్పింది నాకు బాగా నచ్చింది ఆ ఉపాసన కూడా నేను స్వంతం చేసుకున్నాననే అనుకోండి బాగుంది అయితే మనస్సుకంటే గొప్పది గొప్పదంటే ఏంటి మనస్సు కంటే సూక్ష్మము మనస్సు కారణము మనస్సు కంటే పరబ్రహ్మకు నికటాత్తరాము దగ్గర అలాంటిది ఏమన్నా ఉందా అని మనస్ భావా భూయోస్థితి ఉందో అయ్యన్నారా ఉంది మనస్సుకంటే గొప్పది శ్రేయస్కరమైనది నిశ్చయంగా ఉన్నది వావా తన్మే భగవాన్ బ్రవీత్వితి అయితే ఓ పూజనీయ మీరు దానిని నాకు చెప్పవలసింది అని ఆయన నారద మహర్షి సమత్ కుమార్ని కోరారు భాష్యం చూడండి సయో మన ఇత్యాదీ సమానం సుస్వయోమనని మొదలైన మంత్రానికి అర్థము ఇంతకు ముందు గడిచిన దానికి మళ్ళాగానే చూసుకోవాలి ఇది ఛాందోగ్యోపనిషది సప్తమాధ్యాయస్ తృతీయ బానే ఉంది ప్రోగ్రెస్ రెండు ఖండలు జనవరిలో పూర్తయ్యాయి ఫిబ్రవరిలో మూడో ఖండం పూర్తయింది ఫిబ్రవరి ఫస్టే ఇవ్వాలి ఇది వెరీ నైస్ తర్వాత ఖండ సంకల్పో ూయాన్ వై సకల్పయతే అథ మనస్ అథ వాచమీరయతి తాము నాంరయతి నా మంత్రాకంభవీ మంత్రేషు కర్మాణీ ఈ మంత్రాన్ని ఓల్డ్ అల్వాల్ లో జనవరి నైన్టీ లో చెప్పా ఒక డేట్ వేసింది జనవరి నైన్టీ ఫైవ్ టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అదే మంత్రాన్ని అనేది ఉండే అది మనస్సు కంటే గొప్పది సంకల్పోవా మనసహ భూయాన్ని ఇప్పుడు మన అంతఃకరణాన్ని ఇన్నర్ ఆర్గాన్ని రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటాం జనరల్ గా ఒకటి లోవర్ రెండు హయ్యర్ లోవర్ ఏంటంటే కోరిక అవన్నీ ఇమోషన్స్ అవన్నీ లోవర్ దాన్ని మనస్సు అంటాం సంకల్ప వికల్ప సంకల్పం మాట మనస్సు అని అంటాం ఇమోషన్స్ అనేవి ఉన్నాయి తర్వాత మనస్సు పై స్థాయి ఏమిటి బుద్ధి మీరు కఠోపనిషత్తులు చదివాను కదండి మనసస్టు పదా బుద్ధి బుద్ధి అంటే నిష్కేయాత్మిక బుద్ధి నిష్కేయ రూపంగా ఉంటుంది దీనికి నేను చూస్తా ఇదంతా చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు రెండు మీద నడిచి వెళ్తున్నారనుకోండి వాల్పోస్టర్ చూస్తారు ఇంకా కొత్త సినిమా వచ్చింది అని వాల్పోస్టర్ చూస్తాను చూడగానే ఈ సినిమా బాగుంటుంది చూస్తే బానే ఉంటుంది చూడాలి అని అనుకుంటారు అలా అనుకున్న ఆ మైండ్ లెవెల్ కి మనస్సు అంటే ఏమండ మనం ఇప్పుడు బయలుదేరింది కాలేజీకి వెళ్దామనో లేకపోతే క్లాస్ కి వెళ్దామనో బయలుదేరాము మరి ఈ సినిమాకి వెళ్తే క్లాస్ చేరిపోతుంది కాబట్టి ఇప్పుడు వెళ్లొద్దు తర్వాత భవిష్యత్తులో దీని సంగతి ఆలోచించడం ప్రస్తుతాన్ని క్లాసుకే వెళ్దాము అని మీరే నిశ్చయం చేసుకుంటారు అది మనస్సు ఒక లెవెల్ హయ్యర్ అది దాని పేరు బుద్ది సో ఇక్కడ నిశ్చయాత్మిక నిశ్చయాత్మిక ఐదు ఏది కలదో విల్ అని ట్రాన్స్లేట్ చేశారు విల్ విల్ అనేది ఒకటి ఉంటుంది కదండి మీరే కదా నిశ్చయం చేసింది మీరే డిసైడ్ చేసేది మీరే ఆ విల్ అనే ఫ్యాకల్టీ మనస్సులో ఆ ఎంతఃకరణల్లో ఉంటుందే అది సంకల్పము కాబట్టి విల్ను అనుసరించి మనస్సులో బయలుదేరిన కోరికల యొక్క పరిస్థితి నిర్మాణం అవుతుంది మనస్సులో కోరిక పుడితే సరిపడదు ఆ కోరికని విల్ సమర్థించాలి ఆ బుద్ధి సమర్థించాలి సమర్థించినప్పుడే ఆ కోరిక ముందుకు వెళ్తుంది బుద్ధి కనుక ఫే రిజెక్ట్ చేసిందనుకోండి పర్మిషన్ ఇవ్వలేదనుకోండి బుద్ధి ఆ కోరిక చాలారిపోతుంది కాబట్టి మనస్సుకి పైన బుద్ధి ఉన్నది దానికి విల్ పవర్ అని అంటారు అది నిశ్చయంగా మనస్సు కంటే అది గొప్పది సంకల్పోవావ మనసూయాన్ దాన్నే వివరిస్తున్నారు ఎలాగంటే యథావై సంకల్పయతే అథ మనస్యతి మనస్యతే అంటే ఇచ్చ చేసి ఆ ఇచ్చని కార్యరూపంలో పెట్టడం ఏమన్నా ఇంతకు ముందు చూసాం కదా మనస్శ్యతి అంటే ఇచ్చే చేస్తాడు మాట్లాడాలనే ఇచ్చే చేస్తాడు కర్మని చేయాలని ఇచ్చే చేస్తాడు ఆ ఇచ్చని కార్యరూపంలో కూడా పెడతాడు అదంతా జరగాలంటే దాని వెనుక సంకల్పము ముందుకొచ్చి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి యథావై సంకల్పయతే ఎప్పుడు నిశ్చయాత్మకమైన మనోవృత్తిని కలిగి ఉంటాడో అథ మనశ్చతి అప్పుడు ఇచ్చని చేస్తాడు అంటే ఇచ్చని కార్యరూపంలోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది అథ వాచమేరయతి అప్పుడు వాగింద్రియాన్ని ప్రేరేపిస్తాడు తాము నామ్ని ఈరయతి తాము అంటే ఆ వాగింద్రియమును నామ్ని నామయందు ప్రేరేపిస్తాడు ఇది ఎలాగంటే నేను పాఠం చెప్పాలి అనుకున్నాను అనుకోండి పాఠం చెప్పాలని కోరుకుంటే సరిపడదు పాఠం చెప్పాలనే కోరికని సమర్థించే విల్ పవర్ ఉండాలి ఎస్ నేను పాఠం చెప్పడానికి పాఠం చెప్తే బానే ఉంటుంది పోలండి వేళటకు వద్దులేండి అన్నారు అనుకోండి ఏమైంది అక్కడికి ఆ ఇచ్చని రిజెక్ట్ చేస్తుంటా పాఠం చెప్తే బాగుంటుంది ఇవాళ చెప్దాం రేపు లేకపోతే లేకపోయింది ఇవాళ చెప్పడానికి ఏం అభ్యంతరం రేపు లేదు కదా నీవాళు ఎందుకు మానే అని సంకల్పం చేస్తున్నాం సంకల్పం ఎప్పుడైతే చేశారో మనశ్యతి పాఠం చెప్పాలనే ఇచ్చ ముందుకు వెళ్తుంది ఇచ్చే ముందుకు వెళ్ళడం అంటే అర్థం ఏంటి వాచం ఈరయ్యతి వాంద్రియానికి ప్రేరణ వస్తుంది వాగింద్రియానికి ప్రేరణ వస్తే ఏమవుతుంది ఆ వాగింద్రియము శబ్దములను ప్రవేశపెడుతుంది ప్రేరేపిస్తుంది నాన్ని ఈరయ్యతి వాగింద్రియము ప్రవర్తిల్లాలంటే దేంట్లో ప్రవర్తిల్లుతుందండి వాక్కునందు ప్రవర్తిస్తుంది పదమునందు శబ్దములయందు అంటే నామములు అని అర్థం శబ్దాలనే మనం నామాలు అంటున్నాం కదా ఇక్కడ నామముల ఎన్ను ఆ వాగింద్రియాన్ని మనస్సు ఆ మనస్సు వెనకాల ఉండే విల్ పవర్ ఇవి ప్రవర్తింపజేస్తాయి నామ అంటే పదములు వాక్యములు అన్ని ఉచ్చారణ అనమాట నామ్ని ఈ రయ్య నామల్లో నామని నామల్ని మాట్లాడడం ఆరంభం అయిపోయింది అనుకోండి ఏం నాములు మాట్లాడతాను నేను ఏం నామములు మాట్లాడతాను ఏమైనా మార్కెట్ ప్లేస్లో ఉండేటువంటి ధర వరల గురించి ఏమైనా మాట్లాడతానా లేకపోతే పొలిటికల్ న్యూస్ మాట్లాడతానా ఏం మాట్లాడతాను నాన్ని మంత్రాహ ఆ నామ నామములయందు నామమునందు నామము అంటే జనరల్ వర్డ్ సో వాగింద్రియము పదమునందు ప్రవర్తించను పదము అంటే ఒక్క పదం మాట్లాడి వదిలేస్తాడని కాదు ఇన్ జనరల్ పదము అంటే విశిష్టములైన పదములు ఆయా స్పెసిఫిక్ పదములు ఏవైతే ఉంటాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా దుర్లిష్తో పోతూ ఉంటాము దేనికి సంబంధించిన పదాలవి మంత్రాహ కాబట్టి ఇప్పుడు మంత్రములు దేని ఎందు ఉన్నాయన్నమాట పదమునందు ఉన్నవి సామాన్యాకారంగా పదమునందు మంత్రములు ఉన్నవి కాబట్టి నామ్ని మంత్రాహ నామా అంటే పదం మంత్రా ఏకం ఇప్పుడు చూడండి నేనో మంత్రం చెప్తా ఎలాగంటే తత్స్వమితువరేణ్యం భర్గోదేవస్యీమహి ధియో యో నచోదయాత్ అని మంత్రం చెప్పారు ఇప్పుడు దీంట్లో తత్మిటండి పదము సవితు ఏమిటి పదము ధియ య నచోదయాత్ అవన్నీ ఏమిటి పదములు ఒక్కొక్కటి ఒక్కొక్క పదము కాబట్టి ఇప్పుడు ఈ మంత్రము దేనిలో అంతర్గతమై ఉన్నది పదమునందు పదమునందు అంటే ఒక్క పదమునందుని కాదు ఇన్ జనరల్ పదమునందు అంతర్గతమై ఉన్నది అవునండి మన మన బిల్డింగ్ ఉంది మన బిల్డింగ్ దేంట్లో అంతర్గతమై ఉన్నది సిక్ విలేజి నందు ఆ అది సిక్ విలేజి నందే ఒక అధికరణమునందు ఇన్ని బిల్డింగ్స్ అంతర్గతమై ఉన్నాయి అలాగే పదము అనే ఒక సామాన్యమునందు జనరల్ థింగ్ కి సామాన్యము ఉంటారు సంస్కృతంలో ఆ సామాన్యమునందు ఇన్ని విశిష్ట పదములు అంతర్గతం ఇన్ని విశిష్టములైన నామములు అంతర్గతం నామములు అంటే మంత్రములు అనమాట ఓ మంత్రం అయిన ఇంకో మంత్రం చెప్తా ఇంకో మంత్రం చెప్తా ఈ విధంగా ఈ మంత్రములన్నీ కూడా నామ సామాన్యమునందు అంతర్గతం అవుతాయి కూడా విశిష్టము అంటే పర్టికులర్ జనరల్లో అంతర్గతము అవుతూ ఉంటుంది అది మనుష్య జాతి అన్నారనుకోండి అంటూ మీరు ఉంటారు నేను ఉంటాను మిగతా వాళ్ళు కూడా ఉంటారు సామాన్యమునందు విశేషము లేక పర్టికులర్ విశిష్టము అంతర్గతమవుతుంది సో నామ్ని మంత్ర ఏకంభవంతి ఏకంభవంతి అంటే అంతర్భవంతి అని అర్థం నామయందు మంత్రములు ఏకమవుతాయి అంతర్గతమవుతాయి ఓకే మంత్రేషు కర్మాణి మంత్రముల ఎందు కర్మలన్నీ కూడా అంతర్గతం అవుతాయి అది ఎలాగా మంత్రాల్లో కర్మలు ఎందుకు అంతర్గతం అవుతాయి కర్మ ఫలానా కర్మ అన్నది మంత్రాన్ని బట్టి తెలుస్తుంది ఎవండి ఆ కర్మను చేసేప్పుడు ఆ మంత్రాన్ని కూడా ఉచ్చరించటము అవుతుంది అంతే ఇంకంతకంటే కారణం కావాలి ఇప్పుడు జపకర్మ చేస్తున్నారనుకోండి జపకర్మ చేయాలి అని మీకు ఆ జపకర్మ గాయత్రి జపము అనే కర్మ ఎక్కడి నుంచి ఉద్భవించింది గాయత్రి మంత్రం నుంచి ఉద్భవించింది గాయత్రి మంత్రంలో దీన్ని పదే పదే జపము చేయవలను అనేది ఇమిడి ఉంది ఆ మంత్రంలో ఉండది మీకు కనపడకపోవచ్చు బట్ ఉంది ఇంకో చోట చెప్తారు ఈ మంత్రంలో మీరు జపం చేసుకోండి అని మంత్రంలో ఉన్నదాన్నే మరో చోట స్పష్టంగా చెప్తారు కాబట్టి కర్మ ఎక్కడుంది ఇప్పుడు మంత్రంలో ఉంది కనుక మంత్రేషు కర్మా కర్మ మంత్రం నుంచి పుడుతుంది ఆ కర్మ మీరు జపకర్మ చేశారనుకోండి ఎలా చేస్తారు ఆ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించి చేస్తారు వైదిక సంస్కృతిలో మంత్రోచ్చారణ లేని కర్మ ఉండదు మంత్రోచ్చారణ ఉండాలి కర్మకి అంచేతనే ఏదైనా మంత్రం ఒకటి చెప్తారు ఏ పని చేసినా మన కూర్చుంటే మంత్రం నిలబడితే మంత్రం అలా ఉంటుంది వైదిక కర్మ యొక్క లక్షణం అయితే కాలక్రమంలో ఈ పరిస్థితి బాగా డిటిరియరేట్ అయింది అది కాలక్రమంలో అవుతుంది అలాగా ఎప్పుడు కూడా ఐడియల్ సిచ్యువేషన్ తోటి ప్రారంభమయ్యి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది ఎంతవరకు తగ్గు తగ్గాలో తగ్గి తర్వాత మళ్ళీ పైకి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తగ్గుదలలో ఉన్నాం మళ్ళీ పైకి వెళ్ళి సమయం వస్తుంది కొన్ని నిమిషాల్లో పైకి వెళ్తున్నాం కూడా వాటెవర్ సో మంత్రములను చెప్పి తీరవలను అనే ఒక నియమం కాబట్టి మంత్రాలని చాలామంది చెప్తారు అయితే మంత్రం చెప్పేప్పుడు దాన్ని స్వచ్ఛముగా ఉచ్చరించవలేను అనే ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఇప్పుడు మంత్రాలు ఏ భాషలో ఉంటాయి సంస్కృత భాషలో ఉంటాయి సంస్కృత భాషలో ఉన్న మంత్రాల్ని సంస్కృతం రానివాడు ఉచ్చరిస్తే ఎలా కష్టపడ్డా ఎక్కడో అక్కడ తప్పు దొర్లక మానదు సంస్కృతం రాకపోతే అది సమస్య సంస్కృతం వస్తే ఈ సమస్య సో కొన్ని మంత్రాలు ఉన్నాయి ఒకదోట భవతీ ఉంటుంది ఇంకోదోట భవంతి ఉంటుంది ఎలా గుర్తు పెట్టుకోవడం అనో ఒక సమస్య ఆ పదం చూడబాయా అక్కడ ఏకవచనం ఉంటే భవతీ అని ఉంటుంది బహువచనం ఉంటే భవంతి అని ఉంటుంది ఆ మాత్రం చూసుకుంటే గుర్తుంటుంది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం కాలి అంతే కాబట్టి సంస్కృతం వచ్చిన ఉచ్చారణ చేస్తే తప్పు అవకాశం బాగా తక్కువ ఉంటుంది కానీ కాలక్రమంలో మంత్రాలు వల్లించే సంస్కృతం నేర్చుకోకపోవడం అనే ఒక దురదృష్టకరమైన పరిస్థితి నిర్మాణమైనది సో ఈ పరిస్థితి మీకు హిందూ ధర్మంలోనే ఉంది ప్రస్తుతానికి సర్వత్రా లేదు కొంత జుడాయిజంలో కూడా ఉంటే ఉండొచ్చు అంటే చాలా ఏన్షియెంట్ రిలిజియన్స్ కదా ఇవి చాలా ప్రాచీనమైనటువంటి మతం అవడం చేత ఇటువంటి ఇబ్బందికరములైన పరిస్థితులన్నీ నిర్మాణం అవుతాయి సో ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఉంటారనుకోండి వాళ్ళు బైబిల్ ని తెలుగులో అనువాదం చేసి పెట్టుకుంటారు పెట్టుకుని తెలుగులో చదువుతారు ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతారు తర్వాత ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళ అరబిక్ భాషని తప్పనిసరిగా నేర్చుకుని అరబిక్ భాషలో ఉన్న వాళ్ళ మత గ్రంథాన్ని వాళ్ళు చదువుకుంటారు మన వాళ్ళు మంత్రం నేర్చుకుంటారు తప్పిస్తే ఆ భాష నేర్చుకోరు దాంతో భాషతో సంబంధం లేకుండా మంత్రం చెప్పడం ప్రారంభిస్తే తప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇదో పెద్ద సమస్య నేనే ఇలాగా ఎందుకంటానంటే నేను సంస్కృతం వ్యాకరణం చదువుకోవడం ఉన్నది అదొక డిసడ్వాంటేజ్ అయిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఇలాగ వ్యాకరణం వచ్చిన వారికి కష్టాలు వస్తాయి నేను చూసేవాడిని మా గురుగారు కొందరు కొంత సుబ్రహస్ గారితో ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్ళం ఆయన ఈ వారి విద్వాంసం నవ్వి ఉండడం చదువు అన్ని కష్టాలైన ఒక చోట అగ్నిహోత్రం చేసుకున్నాం అగ్నిహోత్ర కర్మ నడుస్తుంది మేము కూర్చొని ఉన్నాం ఆయన కూడా ఉన్నారు అగ్నిం పరిసమూహియా అని అంటున్నాడు ఆయన అలా అందరూ అదే అంటారు పరిసమూహియా అంటారు అంటే నీళ్లు తీసుకుని అగ్నిహోత్రం తిట్టు చల్లాలి అని వెంటనే ఉండబట్టలేక ఉండబట్టలేకపోయారు పాపం ఆయన పరిస ఎందుకంటే పానీని ప్రయోగానికి విరుద్ధమైన ప్రయోగం వేస్తే ఏదో చెవిలో ఏదో దెబ్బ కొట్టినట్టుగా మీద కొట్టినట్టు అనిపించేది పరిసమూహ్య దీర్ఘం వద్దండి పరిసమూహ్య ఉహ్య హరస్వం చెప్పండి నేను చెప్పారు అంటే ఆ పురోహితుడు చాలా గడుసువాడు ఆయన ఏమన్నా అడుగుతున్నారు పండితులునే ఒక మర్యాద కూడా లేకుండగా మా నాన్నగారు అలా చెప్పారు మా తాతగారు అలా చెప్పారు ఏమిటండి ఇప్పుడు మీరు మార్చమంటారు అని చెప్పాడు అంటే నేనున్నాను ఉండబట్టలేక చూడండి మీ నాన్నగారు తప్పు చెప్పారు మీ తాతగారు తప్పు చెప్పారు మీరు దిద్దుకునే అవకాశం ఉంది పెద్దవారు చెప్పారు దిద్దుకోండి అని నేనున్నా అంటే నాగేసి ఆయనకి దహించేస్తానన్నంత కోపంగా నాకేష్ చూశారు ఆయన దిద్దుకోలేని ఇందుకే ఆయన అలాగే నడిపించారు వ్యాకరణం చదువుకోబట్టే కదా ఈ కష్టాలు నేను లేకపోతే ఏముంది ఆప్ ఖుష్ మై ఖుష్ అన్నట్టుగా నడిచిపోతాను సంస్కృతం చదువుకుంటే మంత్రోచ్చారణ సుఖంగా ఉంటుంది అంచేతనే వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో తమిళల్లో మంత్రాలు పెట్టేశారు తమిళనాడులో దేవాలయాల్లో తమిళల్లోనే ఉంటాయి మంత్రాలు నేను అమెరికాలో పాఠం చెప్తుంటే ఒకటనేమో తమిళనాడు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాడు ఓ మిత్రుడు వెళ్ళొచ్చి అంటాడు స్వామిజీ ఏమీ మనస్సుకు తృప్తి కలగలేదు అన్ని ప్రార్థనలు వీళ్ళు తమిళలోనే చెప్తున్నారండి అని అంటాడు ఎక్కడికి వెళ్ళినా తమిళ మంత్రాలే తప్పిస్తే తమిళ శ్లోకాలు అన్ని తమిళమే ఎక్కడా ఇంకా సంస్కృతం కనపడదు సో తమిళం వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కానీ తమిళం ఏమీ రానివాడికి ఈ ఏమీ తెలుస్తుంది ఏమి సంతోషం కలుగుతుంది సంస్కృతం వచ్చినా లేకపోయినా ఏదో అన్న భావనైనా ఉంటుంది తమిళలో అది లేదా సో మొత్తానికి తమిళం పెట్టేశారు అక్కడ ఈ అంటే మంత్రేషు కర్మాణి అన్నదానికి నేను ప్రస్తుత సమాజానికి అన్వయించి ఏదో నాలుగు చెప్తున్నాను ఇంకొకటి చెప్పేస్తే అక్కడికి ఆ ప్రకటన అయిపోతుంది అదేమిటంటే కొంతమంది ఏం చేశారంటే మంత్రాలని డ్రాప్ చేసేశారు మంత్రం అనేది లేదంటే నో మంత్రం ఉదాహరణకి మన అయ్యప్ప భక్తులు అంద అయ్యప్ప సంబంధించినటువంటి పూజలన్నీ కూడా మంత్రం ఉండదంటే ఇక్కడ పాపం మన వాళ్ళు ఏదో మన గురుస్వాములు ఏవో మంత్రాలు ఇవి కొన్ని జోడిస్తారు ఏవో పాటలు అవి జోడిస్తారు మీరు కనుక శబరిమలై వెళ్తే అక్కడ మేల్తంతి అని ఒక ఆయన ఉంటాడు వస్తాడు ఆయన పొట్టమని విధి ఉప్పితే ముట్టు అలా వేవి బిగించి మొత్తం పద్దెనిమిది పడిపూజ అని చెప్పేసి పద్దెనిమిది నెట్లకి పూజ గంటానుగా చేస్తాడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు లాగా ఉంటుంది అక్కడ వెరీ స్పెషల్ మీరు పడిపూజ చేయించాలంటే మీరు క్యూలో నిలబడి పాతిక వేల రూపాయలు కానీ మీరు పడిపూజ చేయించలేరు దానికి క్యూ ఉంటుంది ఒక్క మంత్రం ఉండండి ఒక్క మంత్రం కూడా ఉండదు ఛాలెంజ్ చేస్తే ఈ అయ్యప్ప దగ్గర మంత్రాలు ఉండవు మీ దాన్ని మీరు వెళ్ళండి చెప్తాడు కాబట్టి మంత్రాలు లేకుండా పూజ చేయడం అన్నది కూడా మొదలుపెట్టేశారు మన వాళ్ళు సో ఇదంతా వ్యవస్థ కానీ శాస్త్రమైన పద్ధతి ఏంటంటే మంత్రాన్ని ఖచ్చితంగా ఉచ్చారణ చేసి దాని అర్థం తెలుసుకుని కర్మ కర్మను చేస్తే బాగుంటుంది మంత్రేషు కర్మ అని ఈ కథంతా ఎందుకు చెప్పారంటే దాని మీద పెద్ద విచారణ చేయబోతున్నారు భాష్యం చూద్దాం సంకల్పోవా అది ప్రతీకాన్ని అంటే ఆ వాక్యాన్ని అల్లా ప్రారంభమైన వాక్యాన్ని ఇప్పుడు మేము వ్యాఖ్యానం చేస్తున్నాము అని అర్థం ఆ వాక్యం తెలుస్తూనే ఉంది కూడా సంకల్పం అనేది అది మనస్సు కంటే కూడా గొప్పది సంకల్పోపీ మనస్యనవత్ అంతఃకరణ వృత్తి అవును ఇంతకు ముందు అని ఒకటి వచ్చింది మనహ అంటే ఏమిటండి మనస్యన విశిష్టం అంతఃకరణం అని చెప్పారు మనస్యనము అనే వ్యాపారముతో కూడిన అంతఃకరణము మనస్శనము అంటే వివక్షా పలకాలనే కోరిక చెయ్యాలనే కోరిక అది మనస్శనము మనస్యనము ఎలాగైతే అంతఃకరణంలోని ఒక విశిష్టమైన ఆకారమో అదేవిధంగా సంకల్పం కూడా అలాగే మనశ్శనంలాగే ఒక విశిష్టమైన అంతఃకరణ వృత్తి వృత్తి అంటే వ్యాపారం అంతఃకరణము పనిచేసే తీరుకి వృత్తి అని పేరు ఒక రకంగా అంతఃకరణము నిర్మాణమైనప్పుడు ప్రకటమైనప్పుడు దానికి మనస్యనము పేరు అంటే కోరిక రూపంగా ఉంటుంది ఇది ఇంకొక వృత్తి ఏమిటి ఇంకొకటి అంటే ఏమిటి కర్తవ్యాకర్తవ్య విషయ విభాగేన సమర్థనం మనస్యనము అంటే ఇచ్చండి కోరిక ఆ కోరికని సమర్థించాలి సమర్థించడం అంటే శాంక్షన్ చేయాలి ఎస్ గో హెడ్ కర్తవ్య ఇది చేయదగినదే ఈ కోరిక మంచిదే ముందుకు సాగు అకర్తవ్య బే ఈ కోరిక మంచిది కాదు ఆగిపో కొన్ని కోరికలు మనస్సులో ఉదయించినా వెంటనే వాటిని ఆగిపోమని చెప్పాలి ఇప్పుడు మీరు విండో షాపింగ్ దేనికో వెళ్ళారనుకోండి షాప్కి వెళ్ళారనుకోండి షాప్కి వెళ్ళినప్పుడు షాప్ అంటే అమెరికాలో షాప్ లో వెళ్తా పెద్ద పెద్ద షాప్లు ఉంటాయి ఇక్కడ షాపు గురించి నాకు తెలియదు నాకు నేను షాప్ అన్నానంటే అమెరికా షాపే అది ఇక్కడ షాప్ మనకేం తెలుస్తుంది మనకు తెలియదు ఇక్కడ మనకి షాప్ ఏం తెలుస్తుంది అంతా మనకు కుమారు రోజు తీసుకొచ్చిస్తాడు షాప్ తెలుసుకునే అవసరం లేదు అంటే తెలుసున్నది తక్కువ అనే అభిప్రాయం షాప్లోకి వెళ్తే ఉంటాయి చిన్న ఐటెం కూడా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయి అది మీరు చేత్తో పట్టుకుని రావాలి జేబులో పెట్టుకుని వచ్చారనుకోండి లోపలంతా మైల్ దూరం తిరుగుతారు అన్ని పోగేసుకుంటారు ఏదైనా కార్ట్ ఉంటే దాంట్లో మరిస్తే బెస్ట్ ఒకటి రెండు ఐటమ్స్ కోసం ఈ తోపుడు బంద్ ఎందుకు అనుకుంటే చేత్తో పెట్టుకుని తెచ్చుకోవాలి జేబులో పెట్టుకోకూడదు చేత్తో పెట్టుకోండి ఎందుకంటే జేవులో పెట్టుకున్నా ఎవరో ఏమీ కాదండు కానీ ఎక్కడో ఏదో కెమెరాలు నోటీస్ చేస్తూ ఉంటాయి జేవులో పెట్టుకుని మీరు మర్చిపోయి వచ్చేశారు అనుకోండి వాళ్ళు కూడా ఎవరో ఏమీ అండరు కానీ మీరు కారు పార్క్ దగ్గరికి వెళ్లేప్పటికి వెనకాల నుంచి ఒక సెక్యూరిటీ వాడు వచ్చే అవకాశం ఉంది వచ్చి అతన్ని నేను పొరపాటుండి మర్చిపోయాను మీరు ఏమనుకోకండి అంటే అతను కన్విన్స్ అయితే ఓకే థ్యాంక్ వెరీ మచ్ సారీ సరిపడుతుంది వెళ్లి పే చేస్తా ఒకవేళ ఒక కన్విన్స్ కాలేదనుకోండి హీమే స్లాప్ అండ్ అరెస్ట్ వారెంట్ అని యో ఇమీడియట్ గా ఒక వారెంట్ మీకు ఇచ్చే అవకాశం ఉంది చాలా ఇబ్బందుల్లో పడతారు హాలీవుడ్ తార ఒక ఆమె అలాంటి పనిచేసింది సినిమా తార చాలా ఖరీదైన జీవనం గడిపే ఆవిడ కూడా ఏదో పది డాలర్లో ముప్పై డాలర్లో విలువైనటువంటి వస్తువుల్ని బ్యాగ్ లో వేసుకుని వెడిగించారు వాళ్ళు అన్ని చూశారు అన్ని రికార్డు కూడా అవుతూ ఉంటాయి వీడియో ఆఖరి జైలుకి వెళ్ళింది ఆవిడ వెయ్యి డాలర్లతో ఫైన్ కట్టి ఓ నెల రోజులు జైల్లో కూర్చొని వచ్చింది ఎనీవే కథ విషయం ఏంటంటే అది చూసిన వెంటనే ఇది తీసి మనం సంచిలో పెట్టుకుందామా అని మనసుకి ఐడియా రావచ్చు తప్పేం కాదు వస్తే రావచ్చు ఎవరికైనా రావచ్చు దీనికోసం దొంగలే ఒక్కర్లేదు దొరలకు కూడా అలాంటి భావన కలగవచ్చు కానీ వెంటనే వెనక్కాల నుంచి సంకల్ప శక్తి ఉంటుంది నో డోంట్ డూ దాట్ అని వీడు దొంగ అయితే అయినా చెప్తుంది దొర అయినా చెప్తుంది దాని పేరు సంకల్పం కర్తవ్య అకర్తవ్యం అయితే మరి దొంగకి చెప్తుందంటే వారికి చెప్తుంది ఎలా చెప్తుందంటే చెయ్యే కానీ జాగ్రత్తగా చేయని చెప్తుంది అక్కడ ఉంటుంది సంకల్పశక్తి వాడికి సంకల్పశక్తి ఉండదని మీరు అనుకోద్దు అక్కడ కర్తవ్యమే చేయదగ్గ ఏం చేయొచ్చు పర్వాలేదు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయాలి కెమెరా పరిశీలించి చేసి ఏదో చేయాలి అని ఇలాగనమాట కాబట్టి ప్రతి కూడా ఇది కర్తవ్యము ఇది అకర్తవ్యము అని విషయాన్ని విభాగ విషయాలను విభాగం చేసి కర్తవ్యాన్ని సమర్థించి అకర్తవ్యాన్ని సమర్థించకుండా అంతఃకరణ వృత్తి ఒకటి లోపల ఉంటుంది మనస్సు కంటే గాఢంగా ఉంటుంది లోపల ఉండడం అంటే పైకాల కొంచెం గాఢంగా ఉంటుంది అది మనస్సు కంటే గొప్పది అని చూశారా అంతర్ముఖంగా మీ లోతులలో మీరు పరిశీలన చేస్తారు దీన్నే అధ్యాత్మ విద్య అంట అధ్యాత్మ యోగ బయట వాళ్ళని ఏమిటండి కిటికీ దగ్గర కూర్చొని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పరిశీలించారని కొన్ని లభిస్తుంది నేబర్స్ ని పరిశీలించారనుకోండి ఏం లాభం ఏమిటి ఏం బట్టలు వేసుకున్నారు ఏం నగలు పెట్టుకున్నారు లేకపోతే ఏమి బొట్టు పెట్టుకున్నారు లేదా ఎలా అలంకరించుకున్నారు ఇవన్నీ చూశారనుకోండి ఏమిటి ఉపయోగం ఏమి ఉపయోగం అండి కుంతఃకరణంలో తనకు తాను పరిశీలించుకునే మనిషి వికాసాన్ని పొందేందుకు అవకాశం విభాగేనహి సమర్థితే విషయే చికీర్షా బుద్దిహి మనస్యనం ఆ విధంగా విభాగం చేస్తుంది అంతఃకరణ వృత్తి లోపలన్న సంకల్ప వృత్తి విభాగం ఇది కర్తవ్యము ఇది అకర్తవ్యము ఇది చేయాల్సింది ఇది చేయకూడనిది అని విభాగం చేస్తుంది విభాగం చేసి సమర్థిస్తుంది ఓకే గోహెడ్ అని శాంక్షన్ చేస్తుంది శాంక్షన్ చేయగానే కికీర్షా బుద్ధి ఓకే ఇంక ఇప్పుడు మనం చేసే ఇచ్చి కోరికను మనం ముందుకు తీసుకువెళ్లొచ్చు అని మనస్సులో ఒక నిశ్చయం ఏర్పడింది నిశ్చయం అనద్దు ఐచే ఎందుకంటే సంకల్పమే నిశ్చయం మనస్సులో ఇచ్చ స్థిరమైపోతుంది ఇప్పుడు శాంక్షన్ వచ్చేసింది కదా ఆ ఇచ్ఛకి అంటే అది మనస్శనం అవుతుంది అనమాట శాంక్షన్ అయిన మన ఇచ్ఛ అయిపోతుంది అది ఎప్పుడైతే శాంక్షన్ అయిన ఇచ్చ అనగా మనస్శ్యనం అవుతుందో వెంటనే ఇంద్రియాల్లోకి దాని మూవ్మెంట్ వచ్చేస్తుంది ఎదురకొచ్చేస్తుంది అది అది జరిగింది కథం ఈ మనస్శనం ఎలా జరుగుతుందో చెప్తున్నారు యై సంకల్పయతే కర్తవ్యాది విషయాన్ విభజతే ఇదం కర్తుం యు అనస్ మంత్రధీయ ఇది సో ముందు సంకల్పం చేశాడు సంకల్పం చేయడం విషయములను అంటే మనస్సులో పుట్టేటువంటి ఆలోచనలను విభాగం చేశాడు ఇది కర్తవ్యము ఆ ఇది మనం చేసుకుందాము ఇది వద్దు అని అలా విభాగం చేసేసాడు విభాగం చేసే ఒక పర్టికులర్ ఆలోచన దగ్గరకు వచ్చేపటికి ఇదం కర్తం యుక్తం ఈ ఇచ్చ మనకి యోగ్యమైనది ఇది మనం చేసుకుంటేనే మంచిది అనే ఆలోచన దాన్ని సమర్థన చేశాడు సమర్థన చేస్తే అది మనస్సులో ఇచ్చారూపంగా అంటే శాంక్షన్ అయిన ఇచ్ఛారూపంగా ప్రకటన అయిపోయింది అంటే ఇంకా ముందుకు ఆ శాంక్షన్ అవలేదు అనుకోండి వెనక్కి ముందుకు రాదు అలా అవుతుంది ఏదైనా ఉదాహరణ చెప్పండి దానికంటే మంత్రాన్ అధియ నేను మంత్రాలను అధ్యయనం చేస్తాను అనేటువంటి కోరిక కింద బయటకు అధ్యయనం చేయటం చాలా మంచిది అని మనస్సు సంకల్పం సమర్థిస్తే సరే నేను మంత్రాలను అధ్యయనం చేసేస్తాను అనే ఇచ్చని మనస్సు ప్రకటించేసింది అంటే అది మనస్శనం మంత్రాన్నధీయా అన్నది మనస్శనం ఆ మనశనము ఎప్పుడైతే స్థిరమైపోయిందో తర్వాత ఏమవుతుంది వాగింద్రియం పిచ్చట్లోకి వచ్చేస్తుంది అదే అంటున్నారు అదనంతరం వాచమీరయీ మంత్రా వాచం ఈరయతి ఈరణ అంటే ప్రేరణ అని ప్రేరణ అది కదా ప్రా ప్రాప్ల ఆ ప్రాపెడితే ఉపసర్గ కొంచెం అర్థం బలం అవుతుంది అంతే సేమ్ అర్థం సో ఏరణమున్నా ప్రేరణమున్నా ఒకటే బాగా ప్రేరణ చేసేస్తుంది వాగింద్రియానికి ప్రేరణ వచ్చేస్తుంది దేనికి ప్రేరణ మంత్రములు మొదలైన వాటిని ఉచ్చారణ చేయుట ఎందు వాగింద్రియమునకు ప్రేరణ వచ్చి వచ్చినది ఆ స్టేజ్కి వచ్చాం తర్వాత వాచము వాచము అంటే ఏమిటండే వాచం ఊ ఊ అన్నది ప్రసిద్ధి అనర్థం వై అనర్థం నిశ్చయ అనర్థీ ఊకర్ వాచమూ నామోనిమిత్తం వివక్షా ఐరయతి ఆ మనస్శనము ఏం చేస్తుందంటే మనస్సులోని ఇచ్చ తాం వాచం ఏరయతి వాగింద్రియాన్ని ప్రేరేపిస్తుంది ఎలా ప్రేరేపిస్తుంది దేని ఎందుకు ప్రేరేపిస్తుంది నాన్ని ఏరయ్య నామమునందు ప్రేరేపిస్తుంది నామమునందు అంటే నామోచ్చారణ ప్రేరేపిస్తుంది నామము అంటే పదము పదముల ఉచ్చారణ ప్రేరేపిస్తుంది సో ఎలా ప్రేరేపిస్తుంది ఆ మనస్షనమేమిటి మోారణ నిమిత్తా వివక్షాం కృత్వ ముందు భాష్యంలో మనశనం వివక్షా బుద్ధి అని చెప్పారు కదా అదే చెప్తున్నారు ఈ ఫలానా మంత్రగత పదములను నేనుచ్చరించాలి అనే ఇచ్ఛను చేసి ఆ ఇచ్ఛ ద్వారా వాగింద్రియమును నామమునందు ప్రేరేపిస్తుంది మనస్సు సంకల్పము మనస్సుని మనస్సు వాగింద్రియాన్ని नामुनंद प्रेर ओकेमस मंत्र शब्द विशेषा सकमी अंतर्भवती मंत्रुनु मंत्रु अंतर्गतमुनु ఏకమైపోవడం అంటే ఏమిటండి కలిసిపోవడం వీరు వారితో ఏకమైపోయారు అంటారు అంటే వారిలో కలిసిపోయారు అని అర్థం సో ఇప్పుడు నామమునందు మంత్రములు ఏకమును నామమునందు అంటే ఒక్క నామం కాదండి నామ సామాన్యము ప్రతిది నామేగా మంత్రం అంటే ఓ మంత్రం తీసుకున్నారనుకోండి దాంట్లో ఏముంటాయి విశిష్టములైన నామాలుంటాయి ఈ పదము ఈ పదము ఈ పదము అలా ఉంటాయి ఫిక్స్డ్ పదాలుంటాయి అదే మంత్రాహ శబ్ద విశేషా సంత పర్టికులర్ విశేష అంటే పర్టికులర్ పర్టికులర్ శబ్దాలుంటాయి తత్ ఓ శబ్దం సవితు ఇంకో శబ్దం వరేణ్యం ఇంకో శబ్దం స్పెసిఫిక్ శబ్దాలుంటాయి ఈ స్పెసిఫిక్ శబ్దాల వరసే మంత్రం ఈ మంత్రము ఇన్ జనరల్ పదము అనే దాంట్లో అంతర్గతం అయిపోతుంది నామ లేక పదవి కాబట్టి నామ సామాన్యమునందు శబ్ద విశేషములైనటువంటి మంత్రములు ఏకంభవంతి అంటే అంతర్భవంతి ఇత్యర్థ ఇప్పుడు మీరు ఓ వాక్యం చదివారనుకోండి మీరు ఆ వాక్యంలో ఉండే పదాలన్నీ డిక్షనరీలో ఉంటాయి కదా డిక్షనరీ ఏమిటి నామసామాన్యం ఇన్ జనరల్ పదవి దాంట్లో ఈ ఏకమవుతాయి అదే అంటున్నారు సామాన్యే హీ విశేష అంటే ఏల ఎనగా వికాజ్ సామాన్యమునందు విశేషము అంతర్భాగము అగుము కుటుంబములో ప్రతి వ్యక్తి అంతర్భాగం అవుతాయి సమాజంలో ప్రతి కుటుంబము అంతర్భాగమవుతుంది నామమునందు మంతర్గత పదములన్నీ అంతర్గతము అవుతాయి మంత్రేషు కర్మాణి ఏకం భవంతి ఆ ఏకం భవంతి మళ్ళీ రిపీట్ అవుతుంది మంత్రా ఏకం భవంతి మంత్రేషు కర్మాణి మళ్ళీ ఏకం భవంతి అని రిపీట్ అవుతుంది వెరకు రిపీట్ అవుతుంది మంత్రముల ఎందు కర్మలు అంతర్గతము ఎలాగండి మంత్రం నోట్లో ఉంటుంది కర్మ బయట ఉంటుందంటే అభ్యుదయ ఎలా కాదు కర్మ బయటే ఉండదు మంత్రం నుంచే కూతుంది అదే చెప్తున్నారు అది వివరిస్తారు ఇంకా మంత్ర ప్రకాశితాని కర్మాణి క్రియంతే నా మంత్రకమస్తి కర్మ మంత్రము చేత ప్రకాశింప చేయబడే చేయబడే కర్మలు చేయబడతాయి ఇప్పుడు సూర్యమంత్రం ఉందండి మీరు చదువుతో సూర్యుడికి నిలబడి నమస్కారం చేస్తున్నారు ఇప్పుడు ఆ సూర్యుడికి నిలబడి నమస్కారం చేయటానే కర్మని ప్రకాశింపజేసింది ఏమిటి సూర్య మంత్రం మంత్రమే కర్మలను ప్రకాశింపజేస్తుంది అంటే ఏమంటారు మంత్రం లేని కర్మ ఉండదా ఉండదు నామంత్రకం కర్మ అమంత్రకం కర్మ నాస్తి మంత్రం లేని కర్మ ఉండదండి ఇప్పుడు అప్పుడప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు తజ్జనం పెట్టారా అని ఈ తజ్జనం ఉన్నది ఒకటి వైదిక సంస్కృతం ప్రధానమైన దానికోసం నేను చెప్తున్నా పెట్టాం మంత్రంతో పెట్టారా మంత్రం లేకుండా పెట్టారా ఎప్పుడైనా విన్నారా అంటే లాస్ట్ ఇయర్ మంత్రంతో పెట్టామండి ఈ ఏడాది మంత్రం లేకుండా పెట్టాము మంత్రం లేకుండా తది ఎలా అవుతుంది ఆనంత్రకమస్తి కర్మ మంత్రం లేని కర్మ ఉండదు మరి మంత్రం చదవాలంటే మరి మాకు మంత్రం రాదు ఆయన ఎవరు రాలేదు మంత్రం మీకు ఎందుకు రాదు మీరు నేర్చుకుంటే మీకు వచ్చిండి రోజు తదిన మంత్రం నేర్చేసుకుంటే వచ్చేస్తుంది ఎన్నో మంత్రాలు ఉండవు డన మంత్రాలు ఉంటాయి అవి నేర్చేసుకున్నారనుకోండి వచ్చేసుకుందంటే అప్పుడు ఇంక పురోహితుడిని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు అయినా కూడా పిలవచ్చు మీరు పిలిస్తే ఆయన వస్తారు ఆయనతో పాటు మీరు చెప్పొచ్చు లేకపోతే ఆయన చెప్తుంటే మీరు వినొచ్చు ఒకవేళ ఏకాంతా పురోహితుడు వరకు లేదనుకోండి మీరే చదివేసుకోవచ్చు కాబట్టి మంత్రం తెలుసుంటే మంచి ఏకర్మకైనా కూడా నా మంత్రకమస్తి కర్మ మంత్రం లేని కర్మ అనేది ఉండదు మనదంతా పరాధీనత మన వాళ్ళంతా పరాధీనత అంటే ఇంకొకటి మీద ఆధారపడ్డం దానికి తగ్గదు ఏదో పైసలు ఇచ్చేస్తూ ఉంటాం మీరు మంత్రం చెప్పేయండి మీకు డబ్బులు ఇచ్చేస్తాం మంత్రం ఎవరూ వాళ్ళు చెప్పుకోవాలి అన్నిటికీ ఇంక పరాయి వాడి మీద కొన్ని మనం చేయాల్సి ఉంటుంది అన్నిటికీ డబ్బుతోటి సర్దుబాటు చేసేస్తానంటే కుదరదు मन पद्धति का यदि मंत्र प्रकाशन लब्धसत्ताक सत् कर्म ब्राणे नेदं कर्तव्य अस्मफलाया विधीये इक ब्राह्मणेना अंत ब्राह्मणु क्षत्रियू का मंत्र ब्राह्मण మంత్ర బ్రాహ్మణయోహ వేదనామధేయం వేదమనే పేరు మంత్రము బ్రాహ్మణము బ్రాహ్మణం ఏం చేస్తుందంటే మంత్రాన్ని చెప్పి ఈ మంత్రంతో ఈ కర్మని చెయ్యాలి అని విధిస్తుంది సో ఇదం కర్తవ్యం అస్మై ఫలాయ ఇదం ఈ కర్మని కర్తవ్యం చేసుకోవాలి దీనికోసం అస్మై ఫలాయ ఈ ఫలము కొరకు ఈ కర్మను చేయవలను అని బ్రాహ్మణ భాగము విధిస్తుంది ఇప్పుడు ఈ బ్రాహ్మణ భాగం విధిస్తే కర్మ ఎక్కడి నుంచి పుట్టినట్టు బ్రాహ్మణం నుంచి పుట్టింది కానీ మంత్రం నుంచి పుట్టలేదు కదా అంటే అవి అలా కాదండి మంత్రంలో ఆల్రెడీ ఇమిడి ఉన్న కర్మనే బ్రాహ్మణము పైకి తీసి ఇదిగో ఈ కర్మని ఈ ఫలం కొరకు చేసుకోండి అని కాబట్టి బ్రాహ్మణం నుంచి పుట్టినా ఒరిజినల్ గా మంత్రం నుంచి పుట్టినట్టే మంత్రప్రకాశనైన లబ్ధసత్కం సత్ కర్మ ఉన్నది ఈ కర్మ ఉన్నది అనే విషయము బ్రాహ్మణం వల్ల నిర్ధారణ అవుతుందా ఒక రకంగా అయినా మూలంలో దేని వల్ల నిర్ధారణ అవుతుంది మంత్రం వల్ల నిర్ధారణ అవుతుంది మంత్ర ప్రకాశనే సప్తాకం ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి ఏదైనా మంచి దృష్టాంతం ఉంటే బాగుండును ఇక్కడ అంటే దృష్టాంతం మీకు అనుకూలంగా కూడా ఉండాలి కదా కొంచెం అర్థం ఇట్లా కూడా ఉండాలి కదా ఓకే ఇంద్రాగ్ని స్తోమం జనయామి నవ్యం అని మంత్రం ఉంది ఇంద్రాగ్ని ఓ ఇంద్ర అగ్ని దేవతలారా నవ్యం స్తోమం జనయామి స్తోమం అంటే స్తోత్రం ఒక కొత్త స్తోత్రాన్ని నేను ప్రకటిస్తాను అని ఉంది మంత్రం ఉంది ఈ మంత్రాన్ని బట్టి మీరు ఏం ఊహిస్తారు ఇంద్ర అగ్ని దేవతలని ప్రార్థించాలంటే ఈ మంత్రంతో ప్రార్థించాలి అని ఊహిస్తున్నారా లేదా తర్వాత ఈ మంత్రం వల్ల ఈ మంత్రాన్ని ఏం చేయాలి అంటే ఏం చేయడం ఏమిటండే ఇంద్ర అగ్నిదేవతలని స్తించాలి అని కూడా తెలుస్తుందా లేదా ఆ తర్వాత బ్రాహ్మణ వాక్యం వస్తుంది ఎదరా ఏమని ఇంద్రాగ్ని స్తోత్రం కరోతి అనేదే బ్రాహ్మణ వాక్యం ఇప్పుడు ఆ బ్రాహ్మణ వాక్యం కర్మని విధించింది ఒక ఫలం కోసం ఇప్పుడు ఆ విధించిందంటే స్వతంత్రంగా ఫస్ట్ టైం విధించేసిందా లేకపోతే మంత్రంలో స్పష్టంగా ఉన్నదాన్నే విధించిందా ఉన్నదాన్నే విధించింది అది సో మంత్ర ప్రకాశనైన కర్మ మంత్రములో ఉండే పదములు వాటి అర్థాన్ని బట్టి ఒక కర్మ ముందుకు వచ్చింది ఆ కర్మ ఉంది దాంట్లో ఎంగుడి ఉన్నది అటువంటి కర్మని బయటికి తీసి సుస్పష్టంగా इगो यंत्रो कर्म ची अ्राह्मणवाक्य दाक को फला जोड़े मांग मंत्रे कर्म प्रकाशिचेत मंत्रु कर्मा मंत्र कर्म अंतर्गत लघु याप्युत्पत्ति ब्राह्मण कर्मणा दृश्यते सा मंत्रू కానామేవ కర్మణ స్పష్టీకరణం ఈ భాగం కనుక ఎవళ్లైనా ఆది సమాజీలు వింటే చాలా సంతోషిస్తారు ఈ పార్టీ వింటే ఎందుకంటే ఆదీ సమాజి వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే దయానంద సరస్వతి ఆయన సిద్ధాంతం ఏంటంటే వేదమంటే మంత్రాలే బ్రాహ్మణాలు వేదం కాదు అన్నారు ఏమా నీకు అభ్యంతరం ఏమిటి బ్రాహ్మణాలు వేదం కాదని అభ్యంతరం ఏమిటి అంటే మంత్రం వ్యాఖ్యానమేగా బ్రాహ్మణం బ్రాహ్మణం మంత్ర వ్యాఖ్యానమే దాంట్లో సందేహమేం లేదు బ్రాహ్మణస్య మంత్ర వ్యాఖ్యాన రూపత్వాత్ అని కింద రాసుకున్నారు అందరికీ తెలుసున్న విషయమే మంత్రముల వ్యాఖ్యానమే కదా బ్రాహ్మణం కాబట్టి ఇప్పుడు వేదము అంటే మంత్రములు వ్యాఖ్యానము కలిపోతుందా మంత్రాలు అవుతాయా మంత్రాలే అవుతాయి ఆయన సిద్ధాంతం ఎందుకని వ్యాఖ్యానం వ్యాఖ్యానమే కదండి వ్యాఖ్యానాన్ని మూల గ్రంథంలో ఎందుకు పెడతారు ఇప్పుడు భగవద్గీత పుస్తకం అంటే ఏంటండి భగవద్గీతను భగవద్గీత మీద రాసిన వ్యాఖ్యానము కలిసి భగవద్గీత లేతే శ్లోకాలే భగవద్గీత శ్లోకాలే భగవద్గీత అంతే కాబట్టి మంత్రములు వ్యాఖ్యానము వ్యాఖ్యానం మాట తర్వాత చూద్దాం వేదమంటే మంత్రములే అని అంటాడు ఆయన ఆయన నా దాంట్లో లాజిక్ ఉందంటారా లేదంటారా ఉంది శంకరులే సపోర్ట్ చేస్తున్నారు దాన్ని కాబట్టి ఊరికే అనవసరంగా కలహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ర్యాంకర్ కొంతమంది వైదికులు ఆది సమాజం అంటే మండిపడిపోతారు అంతలా మండిపడాల్సిందేం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక సిచ్యువేషన్ని కొంచెం వాళ్ళు ఎక్స్ప్ దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఓ సిద్ధాంతానికి వచ్చారు తర్వాత ఇంకొక స్వామి దయానంద సరస్వతి ఏమన్నారంటే మంత్రాలు మనకి స్వచ్ఛంగా పవిత్రంగా లభిస్తున్నాయి ఎక్స్ట్రాపొలేషన్స్ ఇంటర్పలేషన్స్ ఏం లేకుండా ఈ బ్రాహ్మణాలు కలుషితమయ్యాయి అని ఆయన ఇంకో అబ్జెక్షన్ చేశారు ఆ అబ్జెక్షన్ కరెక్టే శాస్త్రంలోనే ఓ వాక్యం ఉన్నది వాసో ధ్వర్యో ప్రయచ్చతి అనే వాక్యం మీరు మీమాంస తీసుకృష్టి వాస అంటే వస్త్రము ఓ కొత్త వస్త్రం యూపానికి ఒక కొత్త వస్త్రం కడతారు అలా కట్టకుండా ఉంటుంది ఈ కట్టిన వస్త్రాన్ని అధ్వర్జుడికి ఇవ్వండి అని ఇంకో వాక్యం కానీ మేము మీమాంసా శాస్త్రం ఏందంటే ఈ వాసోధ్వర్జు ప్రయోత్సత అన్నది ఒరిజినల్ గా లేదు అది ఈ మధ్యకాలంలో ఎవరిలో అధ్వర్యులు కల్పించారు అని అంటే అదేంటండి కల్పించడం ఏమిటండి వాసో ప్రయత్తే అని అనుదాత్తం స్వరితం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అంటే మామూలుగా అలా వల్లించడం వీళ్ళకి అలవాటే కాబట్టి ఆ ఏది వచ్చినా కూడా స్వరంలో పెట్టి వల్లిస్తారు అది మామూలుగా అలవాటు మీద అలా చేసేసారు దాన్ని బట్టి అది మంత్ర అండానికి వీరలేదు సో వాగర్థ ఆ వివ సంపక్త ఆ ప్రతిపత్తి అలా వల్లిస్తే మీకు మంత్రం అనిపిస్తుంది అది మంత్రం కాదు అది శ్లోకం అది వెంకటేశ్వర సుప్రభాతాన్ని మంత్రం స్టైల్లో చదువుతారు అంత మాత్రం అది శ్లోకమేది కాబట్టి స్వరం ఉంది కాబట్టి దీర్ఘస్వరత ఉంది కాబట్టి అది బ్రాహ్మణం కాదు అది కల్పితము అని ఈ మాట స్వామి దయానంద సరస్వతి అయింది చెప్పలేదు ఇది మనం మీమాంసకు చెప్పారు ఇలాంటివి చాలా కల్పనలు ఉన్నాయి వాసవధ్వర్య ప్రయోజనం సో ఇప్పుడు ఇప్పటికి కూడా మీకు చూడండి అంటే కొంచెం ధనం మీద ఉండేటువంటి లోభం అనండి అది వల్ల కూడా అవసరండి నేను ఖండించట్లేదు ఊరికే ఉన్న పరిస్థితిని వివరిస్తున్నాను ఏదో ఇటు కల్పించి ఈ రెండు కూడా పురోహితులు వెళ్ళిపోతాయండి ఎందుకు అన్ని పురోహితులు ఎందుకు వెళ్ళిపోవాలి వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గర పోతుంది కదా ఇవన్నీ మాకెందుకండి ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి అభయ నేను ఎరుగుతున్నాను అబే అదంతా మాకెందుకండి మీదే అట్టపెట్టుకోండి అది మాకెందుకు అది మీదే మీ వస్తువు మీదే పెట్టుకోండి అని వదిలేసి వెళ్ళిపోతారు పాపం వ్యామోహం లేకుండా వెళ్ళిపోతాను వీడు బొలం మీద వేసుకున్న కండువా ఆయనకి ఎందుకంటే నువ్వు కొట్ట కండువా వేసుకున్నావు నీ కండువా నువ్వు వేట పెట్టుకోవాలి అక్క అక్కర్లేదు నీ వదిలేస్తా కదా ఇంకోటి అంటాడు అవన్నీ కూడా ఇప్పుడు మీరు పట్టుకున్నవన్నీ కూడా మావేనండి నేను ఇంకోటి అది మోటేషన్ కాబట్టి దానికోసం వాక్యం కూడా చెప్తాను అలా శాస్త్రకారులు అలా చెప్పాడంట ఈ విధంగా బ్రాహ్మణం దగ్గరకు వచ్చేటికి చాలా ఎక్స్ట్రా ప్రొకేషన్స్ అవి వచ్చేసాయి దేర్ ఆర్ మెనీ సెంటెన్సెస్ విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టీ సమ్ ఆఫ్ ది బేసిక్స్ ఆఫ్ ది వేదా దేర్ ఫార్ నేను బ్రాహ్మణాల రోజుకి నేను రాను నేను మంత్రాలే పెట్టుకుంటాను అని స్వామి దయానంద సరస్వతి ఆయన ఆయన యొక్క నిర్ణయం నాకేమనిపించిందంటే ఆయన మీద ఒకప్పుడు ఒక భావన ఉండేది ఎందుకు ఆయన మంత్రము బ్రాహ్మణము రెండు ఉంటుండే ఒక పార్టీ తీసుకుంటాను ఇంకో పార్టీ తీసుకోను ఎందుకు ఈయనకే ఈ పట్టుదల ఎందుకని నేను అనుకునేవాడిని కానీ ఈ చూసిన తర్వాత మహాత్ములు ఏదైనా మాట చెప్పారంటే దాని వెనకాలేదో కొంత ఆలోచన ఉండే చెప్తారు కానీ కేవలము ద్వేషభావంతో చెప్పరు ఈ మోడర్న్ పొలిటీషియన్స్ కిను మహాత్ములకి సమాన ధోరణలో ఉండరు వీళ్ళు ద్వేషభావంతో ఏవో చెప్తూ ఉంటారు మహాత్ములు అలా ఎన్నడో చెప్పరు దాన్ని వస్తువుని పరిశీలించి వారు ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయంలో ఉండే మనం గ్రహించే ప్రయత్నం చేయాలి కాని ఆయన అవైదికుడు ఆయన వేద విరోధి ఇలా మాట్లాడుకోరు అని నాకు అనిపించింది ఇక్కడ శంకరులు ఇప్పుడు ఈ పూర్వరంగం అంతా చెప్పిన తర్వాత అక్కడ శంకర్లు ఏమంటున్నారు చూడండి సో యాపి ఉపత్తి బ్రాహ్మణేషు కర్మణాని దృశ్యతే మీకు కర్మ ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రాహ్మణ వాక్యం నుంచే వస్తుంది సందేహమేం లేదు కానీ సాపి అటువంటి ఉత్పత్తి కూడా అంటే కర్మని బోధించేటువంటి సందర్భం కూడా మంత్రేషు లబ్ధ సత్తాకానామేవ కర్మణాం స్పష్టీకరణం బ్రాహ్మణం చేసి పనేమిటంటే మంత్రాల్లో ప్రకాశితమైన కర్మనే బ్రాహ్మణము మరింత స్పష్టం చేస్తుంది తప్పిస్తే స్వతంత్రంగా మంత్రాల్లో లేనిది బ్రాహ్మణం ప్రవేశపెట్టదు అని చెప్తున్నారు ఒకవేళ ఎక్కడైనా ప్రవేశపెట్టి ఉన్నట్టుగా కనపడింది అనుకోండి అంటే అర్థం ఏమిటి అది ఎవడో కల్పించేడని మనకి స్పష్టం అవుతుంది ఆయన ఇంకా ఏమంటారు అంటున్నారు నహి మంత్రా ప్రకాశితం కర్మ కించిత్ ్రాహ్మణ ఉత్పన్నం దృశ్యతే అంటే పోనీ చాలా కర్మలు మంత్రాల నుంచి వచ్చినవి అయినా ఎక్కడైనా ఓ కర్మ కేవలం బ్రాహ్మణం నుంచి రావచ్చు కదా అంటే అలాంటిది లేదు మంత్రంలో చెప్పకుండా కేవలం బ్రాహ్మణ చెప్పబడిన కర్మ ఏది లేదు అంటే ఒక రకంగా బ్రాహ్మణము యొక్క స్థాయిని మంత్రం యొక్క స్థాయి తక్కువ చేసి మాట్లాడుతున్నారు బ్రాహ్మణము తక్కువ అంటే మూల మంత్రానికి వ్యాఖ్యానము తప్పిస్తే అంతకుమించి మరేమీ కాదు అని స్పష్టం చేసి మాట్లాడుతున్నారు ఇంకా అంతా కూడా త్రయీ విహితం కర్మేతి ప్రసిద్ధం లోకే లోకంలో వైదిక లోకంలో వేద సంప్రదాయంలో ఒక ప్రసిద్ధి ఉంది అదేంటంటే కర్మ అనగానేమి విహితం కర్మ త్రయీ అంటే త్రయీ త్రయీ అంటే వేదము అని అర్థం వేదము చేత విధించబడినది కర్మ అని త్రయీ చేత విధించబడినది త్రయీ అంటే మూడింటి యొక్క సమాహారం ఏమిటండి త్రయీ అంటే ఏమిటండి ఆయన చెప్తున్నారు చూడండి త్రయీ శబ్దశ్చుస్సామసమాఖ్యా शबदा की अभी पे दे पेर देश रुक्ट रुक्टे मंत्र अदुह अंत मंत्रो मंत्र पोयट्री मंत्री वर्स मंत्रा की रुक्न पेर धा मंत्रा की सामन पे मूडंटे त्रई अने पेर वीद बे ब्राह्मणाली त्रई अ पेर ले ఈ మాట ఎవరైనా వైదికులు విన్నారంటే మండిపోతారు అని చేతనే వైదికులు శంకర భాష్యాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు ఆయనైతే స్పష్టం చేశారు ఆయనకే మొహమాట త్రయీచరుగ్యజు సామసమాఖ్య కాబట్టి మంత్రమే వేదము మూలంలో వేదము అంటే మంత్రమే బ్రాహ్మణము దాని వ్యాఖ్యానం మాత్రమే మంత్రేషు కర్మాణి కవయోపశ్యన్ అంటే ముండకోపనిషత్తు ఆథర్వణం అంటే ముండకోపనిషత్తులు కూడా ఏమని చెప్పారు మంత్రేషు కర్మాని కవయ యాని అపశ్యన్ కవయ అంటే విద్వాంసులు యాని కర్మాణి ఏ కర్మలనైతే మంత్రేషు అపశ్యన్ మంత్రములు ఎందు దర్శించినారో అని చెప్పారు కాని మంత్రేషు బ్రాహ్మణేషు అపశ్యన్ అని చెప్పలేదు కాబట్టి కర్మ అంటే మంత్రముల చేత ప్రకాశింప చేయబడేదే కర్మ దానిని బ్రాహ్మణం స్పష్టం చేస్తే చేయొచ్చు అంతేగాని మంత్రంతో సంబంధం లేకుండా బ్రాహ్మణం కర్మని చెప్పిందంటే అది ఎవడో తర్వాత కూడా ఎవడో మనం అనుకోవాలి కాని అక్కడ మంత్ర సంబంధం లేని కర్మ ఉండటానికి వీల్లేదు తస్మాత మంత్రేషు కర్మాణి ఏకంభవంతీతి కాబట్టి ఇక్కడ వాక్యం ఏమిటంటే మంత్రేషు కర్మాణి ఏకంభవంతి కర్మలన్నీ మంత్రములయందు అంతర్గతమవుతాయి అని చెప్పింది ఏదైతే కలదో ఇది చాలా యుక్తియుక్తముగా ఉన్నది అని వ్యవస్థ చేశారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మణాలు వేదంలో భాగం కాదు అని ఆయన చెప్పలేదు బ్రాహ్మణాలకు కూడా వేదంలోనే భాగం కానీ మంత్రములు మూల వేదము దానికి వ్యాఖ్యానం మాత్రమే బ్రాహ్మణాలు అనే ఒక వ్యవస్థను చేసి ఒక రకంగా స్వామిదయానంద సరస్వతి భావజాలానికి ఇక్కడ సమర్థనమిచ్చినట్టుగా ఉంది భాష్యం నాకలా అనిపించింది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము పక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాపణమూ ఇది ఈవేళ కూడా ఇది